పర్షుతురగు దేవా వందనాల సర్వనతుర సమస్త సృష్టికి మూలక రేవ మీకు వదనాల తండ్రి అబ్రహా ఇస్సాకు యాకోబుల గొప్ప దేవ మీకు స్తోత్రాలైనా ప్రొవ్వా ఆయొక్క అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని మా జీవితాలలో మీరు నెరవేర్చినారు మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్దరణం ద్వారా అది మాతో అనుగ్రహించినారు కాబట్టి నైనా మమ్మల్ని మీ మరణ పునరుదనం ద్వారా అబ్రహాము సంతానంగా మార్చుకొని వాగ్దాన వారసులుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు పరిశుద్ధ జనాంగంగా మమ్మల్ని తయారు చేసుకున్నారు యాజక సమూహంగా రాజుల వంశంలో మమ్మల్ని ఏర్పరచుకున్నారు దేవుని ప్రజగా దేవుని ఇస్రాయల్గా మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా ఇటువంటి ఆర్థికత మీరు ఈ లోకంలో ఎవరికివ్వలే కేవలం మీ బిడలకిచ్చినారనైనా మిమ్మల్ని నమ్ముకున్న బిడలకి పాపక్షమాపణ పొందుకొని మీ కొరకు జీవించే బిడలకి ఆ యొక్క యోగ్యతని మీద అనుగ్రహించిన కాబట్టి ప్రవ్వా సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగునగా హాలీయ ప్రవ్వా మీ యొక్క మేము ధ్యానించడానికి సిద్దపడుతుండగా మా మాట్లాడండి ఆ యొక్క వాక్యాలలో గ్రహించి మేము కేవలం విన్నవారం కాదనైనా వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించే వారంగా మేము ఉండాలనైనా వాటిని పాటించే వాళ్ళగా మేము ఉండాలనైనా ఈ లోకస్తుల్లాగా మేము ఉండకుండా ప్రవ్వా మతపరమైన జీవితంలో మేము ఉండకుండా ప్రవ్వా నిత్యము మీతో పాటు శివుడు పర్వతం మీద నివసించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం చకర్య గ్రంథంలోని ప్రవచనాలు మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా ఇవి మా ఊహకు అంతు పటనివి అయినో ప్రవ్వా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వాటన్నింటినీ మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి ప్రవ్వ ఈవెందుకు మీరు మాకు చూపిస్తున్నారు మిమ్మల్ని మహిమపరచడానికి మీ నీతి సత్యాన్ని అనేకలకు ప్రకటించడానికి ముఖ్యంగా ప్రవ్వ ఆ శ్రమల పాల్ కానయ్యున్న ఆ బంతకాలంలో ఉన్న గొప్ప జన సమూహానికి వీటిని ప్రకటించడం కోరికే మీరు మాకు వీటిని బయల్పరుస్తున్నారు ప్రవ్వా కాబట్టి మేము కూడా అదే ప్రేమ కలిగి వీటిని వారికి ప్రకటించేలాగనే సేపడండి ప్రవ్వ వేషధారణ మోసము మాలో ఉండకుండా సహాయపడమని ప్రార్థించాం అపవిత్రత కామకత్వము మాలో ఉండకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మోసము దగ్గ కుట్ర మాలో ఉండకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా క్షమాగుణం కలిగి యథార్థత కలిగి ప్రవ్వా వినయత కలిగి మేం జీవించండి మీ కొరకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలా మీ ప్రీతికరమైన సేవను మేము చేయాలా ప్రవ్వా అటువంటి బిడ్డాలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వా స్వార్థము ధనాపేక్షతో కూడిన జీవితం మాకు అవసరం లేదా సమస్తము మీరే ప్రవ్వా కాబట్టి మిమ్మల్ని మేము పొందుకొని జీవించాలనైనా అటువంటి ఆసక్తి మాకు అనుగ్రహించండి నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి యధావిధి జీవితం మాకు అవసరం లేదు ప్రవ్వా ఎందుకంటే యధావిధి జీవించే వారు ఏరీతిగా కొట్టుకుని పోతారో మీరు చూపిస్తున్నారు మతైశ వార్త ఇరవైనాంగంలో కాబట్టి మేము యథావిధి మతపరమైన జీవితంలో ఉండకుండా ప్రవ్వా ప్రతి క్షణము మీ యొక్క లోకంలో మీతో పాటు నివసించే బిడ్డల గమం తయారు ప్రార్థిస్తున్నాం వాక్యమంతట్ల మీరే మాకు సహకరిండి అనిపించండి ప్రవ్వ వాటిని ఒక్కదన్నీ కూడా మేము విడిచిపెట్టకుండా ప్రతిదీ అర్దం చేసుకుని వాటి ప్రకారంగా జీవించే బిడ్డల గమం తయారు చేయమని యేసు క్రీస్తు తండ్రి ఐ మీన్ హలలియ ఈరోజు మే పదవ తారీఖు రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా జకరియా గ్రంథంలోని నాలుగవ అధ్యాయాన్ని మనము గత వారాల నుంచి ధ్యానిస్తున్నాం అధ్యాయంలో జకరియాకు కలిగిన ఐదవ దర్శనం గురించి మనం ధ్యానిస్తున్నాం ఐదవ దర్శనము బహు ఆశ్చర్యకరమైన దర్శనం ఎందుకంటే ఐదవ దర్శనంకు వచ్చినప్పటికీ కూడా నిద్రపోతున్న వాణిలాగా మనకు కనిపించిండు అది మనం పోయిన వారం కూడా ధ్యానించినాం నిద్రపోతున్న వాడిని లేపినట్లు జకర్యని లేపినట్లు మనం అక్కడ వాక్యంలో చేస్తున్నాం కాబట్టి క్రైస్తవ జీవితంలో అన్ని తెలుసు అని చెప్పుకొని నిద్రపోయే వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నది జకర్య ఇక్కడ కాబట్టి నేనంతా కరెక్ట్గా ఉన్నాననేసి అనుకుంటదంట పిల్లి ఎవరు చూస్తలేరులే అనుకుంటదంట మన హృదయం ప్రభుకి తేటగా ఉంటది మనలో ఎటువంటి జీవితం ఉందో యానిగిల్స్ యుగ సమాప్తిలో ఎందుకు దేవుడు అనేకులకు వివేచన వరము ఇవ్వలేకపోతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు ఆ వరం ముఖ్యంగా తర్వాత ఆత్మలను వివేచించే వరము అనుగ్రహిస్తే మొత్తం తారుమారు అయిపోద్ది ఎందుకంటే ఎవరు రహస్యాలు పెట్టుకోడు ఒక వ్యక్తి గురించి వాడి హృదయం గురించి వాడి జీవితం గురించి వాడి కుటుంబం గురించి వాడి పర్సనల్ లైఫ్ ఎట్లుందో దేవుడు ఇంకొకరికి బయలుపరచడానుకో వాడి జీవితం ఒక రీతికి ఉండదు వాడు ఇంకో గత పంచుకోవడనుకో కుటుంబాలు చిన్న భిన్నం అందుకే మన బలహీనతను చూసే దేవుడు మనము ఆ వరలని సరిగా ఆయన మహిమ కొరకు సంఘక్షేమాభివృద్ది గురించి మనం వాడం కాబట్టి అనేకులకు వాటిని అనుగ్రహిస్తలేదు కానీ ఆయన అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వరలు ఆగిపోవు వరాలున్నాయి ప్రతివానికి తన ఇష్టం చెప్పున దేవుడు అనుగ్రహిస్తున్నాడు కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు ఎవరికి కూడా ఈ వరాలు పొందుకోవాలన్నా ఇష్టం లేదు కాబట్టి ఏదో ఈ లోకాన్ని సంపాదించుకోవాలా కాలం ముగించుకోవాలా అన్న తపనలేనాడు గాని ప్రభుకి ఇష్టలుగా ఉండగలుగుతున్నామా అన్న విషయం పరిశీలించుకోవడం తగ్గిపోయింది యుగ సమాప్తి చివరిలో ఈ లోకంలో ఏదో లాభం పొందుకోవాలా అన్న తపనంలో పరిగెత్తుతా ఉన్నాం గానీ అసలైన లాభం మన ప్రభు మన ప్రభులోనే ఉంది వాక్యంలో ఉంది అన్న విషయం గ్రహించలేని స్థితిలో ఉన్నారు కానీ మనకు ఆయన వాక్యమే అన్నిటికంటే శ్రేష్టమైంది అందుకే మనము ఆయన వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మన ప్రభుని ప్రేమించాలంటే ఆయన మాటలు గైకోనలా ఆయన మాటలను గైకొని ఆయన చెప్పిన పని మనం చేయాలి గొర్రెలను కాయాలా కాబట్టి నువ్వు గొర్రెలను కాయకపోతే నువ్వు నిజంగా ప్రేమించని వాడవు కాబట్టి క్రైస్తవులు ఎందుకు ప్రభుని ప్రేమించారంటే వారు గొర్రెలం కాయరు ఆదివారమో రెండు గంటలు చర్చికి పోతారు ఇతర దినాలలో వాళ్ళ సొంతానికే జీవిస్తా ఉంటారు కాబట్టి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని ప్రేమించనివారు గొప్ప జనం ఎందుకు శ్రమల పాలవుతారంటే ఎప్పుడు కూడా వాళ్ళు ప్రవ్వాణ్ణి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటారు గానీ రోజు కూడా ఆయన మాట కైకోని గోరళంగా కాదు గొప్పజనం ఎందుకు శ్రమల పాలవుతారన్న విషయము అడుగడుగున్న దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉన్నాడు ముఖ్యంగా నాలుగవ అధ్యాయంకి వచ్చినప్పటికీ గొప్పజనం సంబంధించిన బోధనే అదంతా కాబట్టి ప్రపంచం ఈ రోజు వరకు కూడా నేను విన్న కాలం నుంచి కనీసం ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క వాక్యాన్ని నేను వింటున్నాను కానీ ముప్పై సంవత్సరాల నుంచి వింటున్న వాక్యము ఈ రోజు కూడా అదరీ తెగుంది ఏంటంటే ఈ ఇద్దరు సాక్షలు ఎవరు అంటే ఒకరు మోష అని ఒకరు ఏలి అని ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా చెప్పడం మనం వింటావటం ప్రపంచం అంతా ఈ రోజు కూడా బైబుల్ కాలేజీల్లో పోతే కూడా ఈ ఇద్దరు సాక్షులు అంటే ఇద్దరు ఒలివ చెట్ల గురించింది ఇక్కడ ఈ ఇద్దరు ఒలివ చెట్లు ఈ సర్వలోకనాధుని ఇద్దరు సాక్షులు ఉంటారు అక్కడ మనం పోలవరం చూసిన చూసి అక్కడికి ఆపేసుకున్న వాక్యం పద్నాలుగవ వచనంలో నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వీరిద్దరు సర్వలోక నాదు యుహోవ యొద్ద నిలిబరచు తైలము పోయు వారై పోయుడు అని అనెను కాబట్టి ఈ ఇద్దరు ఒలివా చెట్లు లేక ఇద్దరు సాక్షులు సర్వలోకనాని యొద్ద నిలుచుండేవారు కాబట్టి దేవుని సన్నిధిలో నిలుచుండేవారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఈ ఇద్దరు ఎరితిగా మరణిస్తారన్న విషయము మనం ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయంలో చూస్తాం ఈరోజు కాబట్టి జకర గ్రంథము నాలుగవ అధ్యాయము ప్రక్రంథము పదకొండవ అధ్యాయము ఒకటే వాక్యానికి సంబంధించింది ఒకటే దర్శనం సంబంధించింది జకరే గ్రంథంలో పాత నిబంధన కాలానికి సంబంధించిన ఆ దర్శనం విషయాన్ని రాయబడితే మన కాలానికి సూచిస్తున్న ప్రణగ్రంథంలో కూడా అదే దర్శనం తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు మనకి మూడవసారి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మూడవసారి తిరిగి జ్ఞాపకం చేస్తున్నట్టు ఇది చివరి అవకాశం అన్నట్లు కాబట్టి వీటిని జ్ఞానించాలంటే చాలా సమయము ఖర్చు చేయాల్సి అంత టైం మనకు దొరకలేదు అయినా గానీ మనం ప్రయాసపడాల దుష్టుడు మనకి మన టైం ని దొంగలిస్తూ ఉంటాడు ఫస్ట్ పాయింట్ రెండవది ఏ రీతిగా దొంగలిస్తూ ఉంటాడు ఈ లోకపు పనుల మీద మన టైం అంతా నిమగ్నమైనట్టు చేస్తా ఉంటాడు ఈ లోకంలో ఏదో సాధించాలా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలన్నట్లు టైం పెడుతూ బైబుల్లో ఒక పేజ్ కూడా చదవని కాలంలో ఉంటున్నాడు క్రైస్తావు జీవితం బైబిల్ దుమ్ము బట్టి ఎక్కడో గూట్లో కాలానికి సాదృష్టంగా ఉంది త్రైస్తవ జీవితం కానీ మనం మట్టుకు ఆ రీతికి ఉండడానికి వీల్లేదన్న విషయాన్ని దేవుడు ప్రతి మంగళవారం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దర్శనము దేనికి సంబంధించింది అన్నప్పుడు ముఖ్యంగా ఈ దర్శనం ఏంది అన్నప్పుడు పోయినవరం మనము దీనికి సంబంధించిన విషయాలు ధ్యానించినాం అవేమనగా నాలుగవ అధ్యాయము మూడవ అర్చనంలో దేవుడి దూట జకర్యతో మాట్లాడుతున్నాడు మీకు ఏమీ కనబడుచున్నది అని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదేయుడు దీపస్తంభములకు ఏడు దీపములను దీపములకు ఏడేసి గొప్పములను కనబడుచున్నది మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభం యొక్క కుడి ప్రక్కన ఒకటి ఎరవ ఒకటియు ఒకటి కనబరుచున్నవని చెప్పి నా వెళ్లినవాడా ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచిన దూతను అడిగి తిని నాతో మాట్లాడిచిన దూత ఇవి ఏమో నీకు తెలియదా అని నన్ను అడగగా కాబట్టి గొప్ప ప్రవక్త దేవుడి యొక్క ఆత్మాభిషేకం ఉన్న ప్రవక్త దేవుడు బయలుపరిచిన దర్శనాన్ని చూస్తున్నాడు కానీ అది దేనికి సంబంధించిందో గ్రహించలేని స్థితిలో ఉంటున్నాడు ఈరోజు మనం అటే ఉన్నాం మనమంతా రక్షణ పొందిన వాళ్ళము పొందిన వాళ్ళము పరసురాత పొందుకున్న వాళ్ళము దేవుడి సేవలు ఉంటున్న వాళ్ళము బైబుల్ స్టడీస్ బైబుల్ కాలేజీలు రకరకాల అన్ని పొందుకున్న కటల్ కటల్ సర్టిఫికెట్లు సంపాదించుకుంటున్నాం ఈ రోజుల్లో కానీ ఈ దర్శనం దేనికి సంబంధించిన అర్థం కావట్లేదు ప్రవక్తకి ఏ రీతిగా ఉన్న స్థితి ఈ రోజు దేవుడు మనతో అదే రీతిగా మాట్లాడుతాడు ఇది నీకు తెలియదా ఇది దేనికి సంబంధించిన నీకు తెలియదా తొంభై క్రైస్తవులు ఇవి ఏవి తెలియకుండానే చనిపోతారు వృద్ధాప్యంకొచ్చి కూడా ఒక ఐదు శాతం బహుశా వీటిని అర్థం చేసుకునే ప్రయత్నిస్తా ఉంటారు ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు తొంభై తొమ్మిది శాతం తొంభై శాతంలో ఉంటావా ఐదవ శాతంలో ఉంటావా మొత్తం చర్చంతా నేను ఐదవ శాతంలో ఉంటాంటారు మొత్తం చర్చి వంద శాతం కదా అందరు చేతులు కానీ ఆ గంట తర్వాత ఆటోమేటిక్ గా అందరు మళ్ళీ తొంభై ఐదవ ఎందుకంటే ఆ క్షణం విన్నారు సవాల్ చేసిన రోషం పొచ్చుకొని ఆ రోషం పొంచుకొని తెంచుకొని బయటకు వస్తుంది వచ్చినాక ఆ గంట తర్వాత ఇదే కాలం ఏం వాక్యం మర్చిపోతారు అంత బలహీనమైన క్రైస్తవ జీవితం మీరు కాబట్టి ఆయన మళ్ళీ వీటి అన్నింటినీ ఎవరికి బయలుపరచాలా తొంభై శాతము క్రైస్తవులు వీటిని గ్రహించలేని స్థితిలో ఉంటున్నప్పుడు ఐదు శాతము క్రైస్తవులు వీటిని గ్రహించగలరు ఆ ఐదు శాతం కూడా నా తెలిసిన గారికి సరిగా వాటిని అర్థం చేసుకుని దాని ప్రకటనగా జీవిస్తారు తక్కిన వాళ్ళు కూడా కొన్నిసేపు విని నేర్చుకుని తర్వాత మర్చిపోతారు కాబట్టి చాలా చిన్న గుంపే చివరి వరకు వీటిని గ్రహించి జీవించగలరు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జనిస్తున్న నాకు ఇవి అర్థం కాలే కాని నేను విడిచిపెట్టలే ఇవన్నీ వాక్యాలు జనిచ్చిన ఇవన్నీ దర్శనాలు చూసిన నేను వీటన్నిటి గురించి రకరకాల పుస్తకాలు చదివిన గాని అయినా గానీ నేను గ్రహించలేని స్థితిలో ఉంటున్నాను చదువుతున్నా గాని వాటిని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాను ఎందుకంటే ఏమన్నా బయలుపరచలే కదా నపుంసకుడు ఆ రథం మీద వెళ్తున్నాడు యపూపుడైన నపుంసకుడు యశాగ్రంథంలోని వాక్యాన్ని జనిస్తున్నాడు వదకు తీపడ్డ గొర్ర పిల్లలకు సంబంధించిన వాక్యాన్ని జిలిప్పు అక్కడ పరిగెత్తున్నాడు ఆయన రథం పోతుంది మీద నపంసకున్నాడు ఫిలిపు రథం వెంట పరిగెత్తున్నాడు ఏం చదువుతున్నావు అంటే యశాగ్రంథం చదువుతున్నా అంటున్నాడు మన అర్థమవుతుందా అంటే ఎవరు నేను చెప్పేవాళ్ళు నాకు అర్థమయ్యేది ఆయన నా పక్కకు వచ్చి కూర్చోాలి పిలిస్తే రథం మీద ఎక్కిండు ఫిలిప్ ఫిలిప్ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తన గురించే మాట్లాడుకుంటున్నాడా లేక ఇంకా ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే ఫిలిప్ ప్రకటించింది ఫిలిప్ ఏమన్నా థియాలజీ కాలేజీలలో గొప్ప గొప్ప బైబిల్ శైలిలో పోయి చదువుకుని వచ్చినాడా చాపబెట్టాడే కదా చదువు కదా మరి ఆయనకి ఎట్లా ఆ ప్రవచనం ఏషా గ్రంథంలోని ప్రవచనము మన ప్రభువు మరణానికి ఇష్టపడుతున్నాడు మరణం కాబోతున్నాడు ఆయన మరణం వలన లోకానికి పాపక్షమాపణ కలుగుతుంది అన్న విషయాలు ఆయనకు ఎటార్థమైనవి పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళకి అర్థం కాని టైంలో యాచకులకి ధర్మశాస్త్రోపదేశకులకు అర్థం కాని కాలంలో చేపలు వాళ్ళకి అవన్నీ యటార్థమైన ఆయన కృపలో నువ్వు జీవించడానికి ఆయన నిండు మనసుతో ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా జీవించినప్పుడే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు అంతవరకు నేను చేనేజాడు అంతవరకు నీ జీవితంలో ఒక్క అద్భుతంగా రాదు అన్ని ఆగిపోతాయి ఎందుకంటే నువ్వు ఆయన వాక్యానికి అభిదేయత చూపిస్తే ఎట్టి పరిస్థితి నువ్వు అభివృద్ది చెందవు నా నుండి వేరుగా ఉండి ఎవరు ఫలించలేరు నువ్వు సమర్థించుకున్నంత మాత్రామున అది సరికాదు ఒక నరక వానికి మంచిగా ఉంటుంది కానీ అది తొదకు మరణానికి నడిపిస్తుందంట నరకాడిపిస్తుందంట క్రైస్తవ జీవితం ఎందుకు మరణానికి అన్న విషయం మనం బాగా అర్థం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు గ్రహించండి ఈ దర్శనము ఒకవేళ జగరే స్థలంలో నువ్వుంటే ఈ దర్శనం ఎట్లా అర్థం చేసుకుంటావు దేవుని దూత అంటే మన ప్రభువు సవాల్ చేస్తున్నాడు నువ్వు చూస్తున్నావుగా నీకు గ్రహించలేని స్థితిలో నీకు తెలియదు దర్శనం దేనికి సంబంధించింది అని ఈ క్షణం నీకు ప్రశ్నించినప్పుడు ఊహించుకోండి ఆ సువర్ణ దీప ఏ రీతి ఉంది దీప స్తంభానికి ఏడు గొట్టంలున్నాయి ఏడు గొట్టం నుంచి ఏడు గొట్టములలో ఆ యొక్క దేవుని తైలము నింపబడుతుంది ప్రమిద ఆరిపోకుండా ఆ నూనె సహాయపడుతుంది ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుంది ఇరుప్రక్కల ఒలివ చెట్లున్నాయి ఆ రెండు ఒలివ చెట్ల నుంచి నూనె అందులోనికి పోస్తున్నారు ఒలివ చెట్లు నూనె పోస్తున్నప్పుడు ఆ దీపము ఆరిపోకుండా వెలుగుతా ఉంది కాబట్టి దర్శనం దీనికి సంబంధించింది అని మీరు విభనధ ధ్యానించ ఆసక్తి ఉన్నవాడు పుస్తకాలు కనుకుంటాడు కష్టపడతాడు వాటిని ధ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లేదంటే అదేనా గుడ్డిగా చదివేసి ఓహో ఈ రోజుకి అయిపోయింది వాక్యం వచ్చే రేపటి దినంనా ఇంకొక ఆదాయం దానించాల అని వెళ్ళిపోవడమే ఇది నిర్లక్ష్యమైన క్రైస్తవ జీవితం కాబట్టి ఈ రోజు నువ్వు ఈ వాక్యాన్ని జరిచినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అర్థం చేసుకోకుండా నీ దినాన్ని నువ్వు ముగించుకోవద్దు అటువంటి క్రైస్తవ జీవితం ఆయనకి ఎందుకంటే ఆ ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన మాట్లాడే టైంకి నువ్వు బైబుల్ పాక పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి బాటిల్ వేసుకుని ఉద్యోగంకి వెళ్ళిపోతున్నాం లేకుంటే నీ ఇంకేదో పని మీద వెళ్ళిపోతున్నావు ఏదో ఉదరించడం ఈ లోకంలో ఏమి ఉదరించడం ఎందుకంటే ఇదంతా క్షేమైంది అని చెప్పి క్షేమైన ఆహారం కొరకు మనం కష్టపడుతున్నాం గానీ అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడతలేరు కాబట్టి కష్టపడాలని మీకు చెప్తున్నట్టు ఆజ్ఞ నేను మీకు ఆజ్ఞపిస్తున్నాను క్షేమైన ఆహారం కొరకు కష్టపడకడి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడని అని ఆయన ఆజ్ఞ ఇచ్చిండు అయినా గానీ ఆజ్ఞ తెలిసి కూడా ఆయన ఆయన మీరికి తిరుగుబాటు పనం చేస్తుంది క్రైస్తవ జీవితం ఎందుకంటే అందరూ ఈ లోకంలో క్షేమైంది లేక నశించిపోయేదాన్ని సంపాదించుకో ప్రయాసపడుతున్నారు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అదే మన ప్రయాసం కానీ ఒక్కడు కూడా దీని మీద అంతగా టైం పెట్టబడతారు పొద్దున్న సాయంత్రం వరకు టైం పెట్టడా బైబిల్ మీద పొద్దున్న సాయంత్రం వరకు ఉద్యానం మీద టైం పెట్టినంతగా దీని పెడతారా ఉద్యానం పొద్దుని సాయంత్రం వరకు ఈ లోకాతీతమైన పుస్తకాల మీద టైం పెట్టినట్లు ఈ బైబిల్ మీద ఎవరైనా పెడతారా ఎవరు పెట్టాడు పాస్టర్ మీద పెట్టారు నాకు తెలుసు ఎందుకు పెట్టారు నాకు తెలుసు కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ బైబుల్ వాక్యం అంటే మన్నాతో పోల్చబడింది కాబట్టి ఆ మన్నా రుచిపచ్చి లేనిది అని వాళ్ళు దాని గురించి అంటున్నారు గొడుగుతున్నారు తిని తిని వెగటొచ్చింది మన్నా కాబట్టి చవిచారములు ఆ మన్నా అని దాని గురించి కంప్లైంట్ చేసి చవిచారంలో లేదంటే మన భాషలో రుచిపచ్చి లేదంటారు తెలంగాణ భాష చెప్పాలంటే రుచిపచ్చి లేదు అంటే చవిచారం లేదు అంటే అది ఏమంతా ఇష్టంగా లేదు అది దేవునితో తినే ఆహారము అని ఎవరు చెప్తున్నారు ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ దేవుడు అటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇస్తే విలువ గల ఆహారాన్ని లేని ఆహారం అంటే రుచిపచ్చి ఆహారం అంటున్నారు క్రైస్తవ జీవితం కూడా అంతే యోగ సమాప్తులు ఈ దేవుని వాక్యము రుచిపచ్చలేని వాక్యంలాగా తయారైపోయింది కాబట్టి అదే ఆచారబద్దంగా జనించాలా ఇంటికి వెళ్ళిపోవాలా లేకుంటే ఉద్యోగి వెళ్లిపోవాలా ఏం జనించడం ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు దాన్ని సమర్థించుకోవడం నేను చదివినా అయిపోయింది రేపు ఇంకొకటి వాక్యం చదివి ఇంకో కొంత కాలం పోతే ఒక గ్రంథం అయిపోతుంది అట నా జీవితాంతము నేను గ్రంథాలు జనిస్తూనే ఉంటాను ఎన్ని అధ్యాయాలు ఎన్ని పుస్తకాలు జనించినా వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోతే నీ కాలం ముగిసినట్లే ఆ రోజుకి ప్రభువు నీతను మాట్లాడాల్సింది ఆగిపోతున్నాడు నిర్లక్ష్యమైన జీవితంతోనే ఆయన ఎంతగానో వేదన బాధన అనుభవిస్తున్నాడు ఎందుకంటే ఆయనకి ఇవన్నీ చూపించాల బిడ్డల కాని ఆసక్తి కానీ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్తనే ప్రయాస కానీ ఇక్కడ ఒక ప్రవక్తను చూపిస్తున్న దేవుడు ప్రయాస పడుతుడు వాటిని అర్థం చేసుకునే స్థితిలో ఉంటున్నాడు ఎందుకు నిద్రపోతున్న వాడికి సడన్లీ దర్శనం చూపిస్తే అర్థం కాదు మన జీవితం కూడా అంతే పౌర్ణమికి నువ్వు దేవుని వాక్యాన్ని ధనించడానికి వస్తే నీకు ఎట్లా అర్థమైతే అమావాస్య కాలంలో నువ్వు నిద్ర వెళ్ళుకుంటున్నావు అంతకుముందు అంతా నిద్రపోతున్నావు సడన్లీ వచ్చి వాక్యాలు వింటే నీకు ఏమర్థం కావు నేను నివేదించి చెప్తలేను సాధారణంగా క్రైస్తవ జీవిత తయారైపోతుంది మూడొస్తే దేవుడి సన్నిధి వెళ్తారు మూడు లేకుంటే ఈ లోకంలో వెళ్లిపోతారు వాళ్ళ సన్నిధి ఇదే ఈ లోకమే కాబట్టి సైతాన లోకంలోనే వాళ్ళు జీవిస్తూ మనం మట్టుకు ప్రతి క్షణము దేవుడి లోకంలోనే జీవించాల ప్రతి క్షణం నేను ఎక్కడ ఉంటున్నా ఉద్యోగ స్థలంలో కుటుంబంలో ఉంటున్నా బయట ఎక్కడ ఉంటున్నా ప్రతి క్షణం నేను దేవుని సన్నిధిలో ఉంటున్నానని నేను ఊహించుకుంటా ఆయన దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళు ఎప్పుడైనా మహిమ ఉంటారు కాబట్టి నేను ఎప్పుడైనా మహిమపరుస్తూ ఉంటే పాటలతో గంభీరంగా అతన్ని మహిమపరుస్తా ఉంటాను ఎందుకంటే ఆయన సన్నిధిలో మహిమపరిచే వాళ్ళు ఉంటారు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు మీరు బాగా అర్థం చేసుకోరు ప్రార్థన చేసేవాళ్ళు ఆయన మోకాళ్ళే ఆయన కాళ్ళ దగ్గర ఉంటారు ఆయనతో పాటు నివసించే వాళ్ళు ఆయన స్వట్టి మన జీవితం అంతా ఆరాధించే జీవితంగా తయారు కావాలా ప్రతి క్షణం మనం ఆయన ఆరాధించాలి నేను చెప్తలేదు ప్రార్థన చేయాలా విజ్ఞాన ప్రార్థన ఎడతెగ ప్రార్థన మెలకువగా ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్పి వాక్యం అవన్నీ మనం చేయాల గంటల గంటలు ప్రార్థన చేయాలి అన్ని చేయాలి కాబట్టి ప్రతి క్షణము ఆయన్ని స్తుంచే మనం తయారు కావాలి ఎందుకంటే ఆయనకి స్తుంచే వాళ్ళంటే చాలా ఇష్టం అంటే ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఇష్టం కాదని నేను చెప్తా ప్రార్థన చేసే వాళ్ళు ఏదో పొందుకుందామని ప్రార్థన చేస్తూ ఉంటారు దాని స్తుంచే వాళ్ళు ఆయన నుంచి ఏం స్థుతించే ఎప్పుడు ఆయన మహిమపరచడానికి సుతిస్తున్నారు అంతేగాని ఆయన నుంచి ఏదో పొందుకోవాలని సుతిస్తలేరు కాని ప్రార్థించే వాళ్ళు ఎప్పుడు నాకు ఏం దొరుకుతుంది ఈరోజు నాకు ఇది బాగుంటది నాకు అది దొరికితే ఎప్పుడు పొందుకుండే టైప్ అన్నట్టు ఆయనకి ఇచ్చే టైప్ కాదు కాని స్తించే ఎప్పుడు ఆయనకి ఇచ్చే రకం అన్నట్టు ఆయనని మహిమపరిచేవాళ్ళు కాబట్టి మనం ప్రతి క్షణము ఆయన స్థనపరచాలా మహిమపరచాలా మతపరమైన జీవితంలో అది పోయింది దివరాత్రంలో దూతడు ఆయన మనం కూడా ఆయనను సుతించాల దివరాత్రం అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి క్షణము ఉద్యోగ స్థలంలో వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎక్కడున్నా సుతించడం నేర్చుకోవాలా సరే నీకు తెలుసు పాటలు వచ్చు ఆయన గానీ నువ్వు స్థతించలేని స్థితిలో ఉంటున్నావు కాబట్టి ఈ దర్శనము దేనికి సంబంధించింది అన్నప్పుడు మనము మెల్లగా ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానించాం దానికంటే ముందు పకన గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి పదిహేను వర్షాలు మనం ధ్యానించినప్పుడు ఈ యొక్క దర్శనానికి కనెక్షన్ దొరుకుతుంది లేక సంపూర్ణమైన అవగాహనకి మనము వస్తాం ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి పదిహేను వర్షాల గురించి మనం ధ్యనిస్తున్నాం నేను చదువుతుంటే కొంత జాగ్రత్తగా వినండి ఒకవేళ నాకు సరి కనిపించకపోతే మీరు ఫాలో చేయండి మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి బాగా తెలుసుకోండి కొలకర్ర సంబంధించింది కొలత కొలతకు సంబంధించి స్కేల్ చేతికర్ర కొలకర్ర అంటే స్కేల్ అంటారు మన ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే స్కేల్ ఇంకో రీతిగా చెప్పాలంటే మఠప గుండు కూడా గుండు దారం భాషలో కాబట్టి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి కొలకర్ర ఇచ్చినట్లు మనం అక్కడ దర్శనంలో చూస్తున్నాం లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలము ఆలయంలో పూజించి వారిని లెక్క పెట్టుము దర్శనంలో ఏం చూస్తున్నావు దేవుడు ఒక వ్యక్తికి కులకర్ర ఇచ్చిండు స్కిల్ ఇచ్చి ఏమంటున్నాడు దేవాలయాన్ని దేవుని ఆలయమును మరియు బలిపీఠం నుయమంటున్నాడు కొలత దేనికి సంబంధించింది అంటే ఆయన కొలత ప్రకారంగా నువ్వు జీవించినవా లేదా అని మెజర్మెంట్ చేయడం నిన్ను టెస్ట్ చేయడం నువ్వు కరెక్ట్ గా జీవిస్తున్నావా లేదా అని కొలత వేస్తానంట ఎవరు చేస్తాడు దేవాలయం లిపీపీఠం నువ్వాల ఆత్మీయ జీవితంలో దేవాలయం అంటే ఏంది మన శరీరమే దేవుని ఆలయం నీ శరీరం కరెక్ట్గా ఉందా బలిపీఠం నీ హృదయమే బలిపీఠం కాబట్టి బలిపీఠం మీద నీ జీవితాన్ని అతనికి సమర్పించాలి అప్పుడు అది అతి పరిశుద్ధంగా స్థలంగా తయారైతాడు ఎందుకంటే ఆయన బలి నీ బలిని స్వీకరించడానికి వరకు కిందికి దిగొస్తాడు నీ హృదయం వస్తాడు అప్పుడు బలి అర్పించబడ్డప్పుడు ఆయన దాన్ని అంగీకరిస్తాడు ఇంపై వాసనలాగా దాని బలి పశువు కాల్చబడ్డ వాసన సరిదిరినప్పుడు ఆయన స్వీకరిస్తాడు నువ్వు ఇంకా శారీరకంగా పాపంగా ఉంటూ ఈ లోకాతీతంగా జీవిస్తూ ఈ లోకంలో అన్ని కూడా అంత భయంకరంగా పాపం జీవించారు కొనంతి సంఘంలో చూస్తాం ఎంత భయంకరమైన పాపంలో జీవిస్తారు వాళ్ళు రోములు రాష్ట్ర పాత్రిక మొదట చూడండి దేవుడి బిడ్డలో ఎంత నీచంగా జీవించింది స్త్రీలు పురుషులు వాళ్ళ ప్రకృతి ధర్మాన్ని విడిచి పాపం చేసింది పెద్దలు పిల్లలు భయంకరమైన పాపం చేసేది దేవుని బిడల గు నేను మాట్లాడుతున్నాను అనిల గురించి మీకు ఒక విషయం చెప్పాలా అనిలలో అని ఇంకా జాగ్రత్తగా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మన దగ్గరనే ఉండలేదు ఫ్రీ విచ్చన్యుడిగా జీవించడం మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది ద్రాక్షవాసం తాగద్దంటే తాగేటోళ్లు ఎక్కువ మీ గొంతు కత్తి పెట్టడం అన్న ఆహారాన్ని చూస్తే కానీ కత్తి తీసి తినేవాడు మనవాళ్ళు ఎక్కువ ఫంక్షన్స్ల మనవాళ్ళు కనిపిస్తారు మన తిండే విధానాలు ఎప్పుడు తినేవారి తింటా ఉంటాం మనం అదుపులో పెట్టుకోం మన శరీరాలని మన జీవితాలని అదుపులో పెట్టుకోం ఎందుకంటే ఆయన రక్షణ అనుభవించే నాకు స్వేచ్ఛనిచ్చేసి నాకు సూర్యని ఇచ్చేసి ఆ స్వేచ్ఛని విచ్చలవిడిగా వాడుకుండేది మతపరంగా జీవితం ఆయన ఎందుకు నీకు స్వాతంత్ర్యం ఇచ్చిండు అన్న విషయాన్ని గ్రహించలేని స్థితిలో అనేకులకు ఆ యొక్క విమోచన దినాన్ని ప్రకటించడానికి నీకు స్వాతంత్రం ఇచ్చింది ఎందుకు నీకు రక్షణ ఇచ్చిండు పాపం నుంచి రక్షణ విడుదల కల్పించింది ఇతరులకు విడుదల కల్పించడం కొరకు నువ్వు ఆ విమోచన దినాన్ని ప్రకటించడం కోరుకు నీకు ఆ యొక్క అవకాశం ఇచ్చింది ఎక్కడ మర్చిపోయినావు అవన్నీ నువ్వు నీ కాలంలో వాటిని మరిచిపోయి నువ్వు యథావిధిగా జీవిస్తే ఆయనకు నువ్వు ఉండలేవు అందుకే పలుపుల్ రాష్ట్రపతి వారిలో అనేకలు అతనికి ఇష్టలుగా ఉండలేకపోయినాడు కాబట్టి అరణ్యంలో సంహారకుని చేత సంహారింపబడేది అనేకులు లెక్కకు మించిన వాళ్ళందరూ అరణ్యంలో సంపడ్డరు ఆయన కత్తికి ఆగేశాను పో కత్తి నేను ఆగేసిన పో చంత ఆయన పంపిస్తున్నారు ఆయనే పంపిస్తున్నాడు ఆయన బిడ్డల మీదనే కత్తిని పంపిస్తున్నాయి ఎందుకంటే నువ్వు ఆయనకు ఇష్టంగా జీవించలేకపోతున్నావు ఎంత సమర్థించుకున్నా నువ్వు ఆయనకు ఇష్టంగా జీవించలేవు ఎందుకంటే నీ సమర్దత నువ్వు మెజర్ చేసుకోవాల్సింది ఆయన సమర్దతతో మెజర్ చేసుకోవాలి కొలకరతో నీ జీవితాన్ని నువ్వు మెజర్ చేసుకోవాలా ఆయన కులకర మన చేతిలో ఉంది మన బైబుల్లో ఉంది ఆయన వాక్యమే కులకరకి సాదృశ్యం మన ప్రభు కొలకరకు సాదృశ్యం ఆయన పట్టుకున్నారంటే పర్ఫెక్ట్ కూడా మన మెజర్మెంట్ ఆయన నిన్ను కొలత వేసినప్పుడు ను కరెక్ట్గా ఉంటున్నా మూడు విషయాలు చూడండి మొదటిది దేవాలని కొలత వేయాలా రెండవది బలిపీఠం నీ హృదయాన్ని కొలత వేయాలని లేదు బలిపీఠం అంటే నీ జీవితం బలిపశువు జీవితం నువ్వు నిజంగా బలి పశువు లోకంలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు వదగుదేబట్ట గొరపిల్ల అన్నప్పుడు దినదినము వదగుదేబట్ట గొరపిల్ల నువ్వు వదగుదేబట్ట గొరపిల్ల ఆయన అయితే ఏస్రంథంలో దినదినము వదగుదేబట్ట గొరపిల్ల జీవితము నీది కాబట్టి నువ్వు కూడా గోరపనలాగా జీవిస్తున్నావా నువ్వు కూడా బలిపీఠం మీద నీ జీవితాన్ని నీకు సమర్పించుకున్నవా ఓ విషయం బాగా అర్థం రక్షణ అనుభవం పొందిన వానికి రక్షణ పోగొట్టుకున్న వాడికి తేడా తెలుసా రక్షణ అనుభవం పొందుకున్న వాడు ప్రతి దినము సమర్పించుకున్నాడు తన జీవితాన్ని వాడిలో శారీరకమైన క్రియలు ఏవీ కనిపించవు అపవిత్రత వాడికి కనిపించదు అబద్దాలు వాడి నోట్ల కనిపించవు మోసము కపటము ద్వేషము ఇవన్నీ వాళ్ళ అనిపించవు రక్షణ అనుభవం ఉన్న వాణిలో ఏరీతూ ఉంటాడు వారు మాదిరిగా క్రీస్తుని పోలి నడుచుకుంటాడు మన ప్రభుల అబద్దముంద రుజుపరచిండ మన ప్రభుత్వ పాపముంద రుజుపరచిండా ఎవరు రుజుపరచలేదు కానీ మన జీవితాలు కూడా అట్లా తయారు కావాలా అందుకోరికే మనం ఇక్కడ ప్రయాసపడుతున్నాం ఎంత ఆసక్తితో మనం ఈ వాక్యం ధరించగో రకరకాల పాటల నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాం ఆయన తెలుసు మన హృదయం పరిస్థితి కాబట్టి ఆయన బలిపీఠాన్ని పొలటనేస్తున్నాడు నీ బలిపీఠము సరిగా ఉందా లేదా లేక దానిమీద ఏమంటారు బొగ్గులు ఉంటాయి కదా అవి పడిపోలేయా బలిపీఠం తుడిచివేబడి ఉందా బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఉండాలా వాక్యం ఎప్పుడు బలి జీవితం అంటే ఎప్పుడు మండుతున్నాడు నీ హృదయంలో అంటే ఎప్పుడు అగ్ని ఉండాలా దానిమీద బలి అర్పిస్తబడుతుండాల దివరాత్రంలో నీ జీవితం బలి అర్పించబడే జీవితంలో ఉండాలి బలి అర్పించబడ్డవాడవు అన్నట్టుండాలా ఈ లోకాన్ని చూడంగానే ఈ లోకస్థులను చూడంగానే నీ బలి మర్చిపోవద్దు బ్రతకద్దు బలి బలిపీటంగా బ్రతికి అడిగిన దుంకద్దు బలి క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఉలిపిట్ట మీద ఉన్న పశువులాగా ఉంటూ సచ్యమైన వాళ్ళలాగా ఉంటూ ఈ లోకం ఆశలను చూడగానే ఈ లోకంలో మనుషులను చూడంగానే నువ్వు దాని దుంకి పరిగెత్తిపోతున్నావు పందిలాగా కుక్కలాగా క్రైస్తవ జీవితం తయారైపోతుంది తీరొచ్చు కాబట్టి మనం అటువంటి వీళ్ళ పాపం అసహించుకోవాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇప్పుడు పది ఆగిలలో పది ఆగలు ఎందుకు చెప్పిండు మోసే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనని మహిమపరచాలంటే నువ్వు కూడా పరిశుద్ధంగా తయారు కావాలి అందుకే పది ఆగేలన్నీ అనేది ఏ రీతిగా మహిమ పరచలా అన్న విషయాలే జ్ఞాపం చేస్తున్నాయి నీ పొరుగు వానిది ఏని ఆశించకూడదు నువ్వు అక్కడ ఒకటి నీ పొరుగువానిది ఏది ఆశించినా నువ్వు ఆజ్ఞని ఉల్లంఘించినవాడు అంటే ఆజ్ఞ అతిక్రమం చేసినవాడు అంటే పాపంలో పడిపోయినవాడు నీ పొరుగువాణి భార్యనే గాని నువ్వు ఆశించినా నువ్వు అపవిత్రతను పడిపోయినవాడు నీ పొరుగువాణి పని వాడినే గాని పని మనిషినే గాని ఆశించినా గాని నువ్వు అపవిత్రత పడిపోయినవాడు నీ పొరుగువాణి గొడ్డునే గాని ఎగ్గునే గాని వాణి వస్తువులే గాని ఏవి ఆశించి వాటిని స్వంతం చేసుకుందా నువ్వు అపవిత్రుడివే ఆయన దృష్టిలో ఆగ్ఞాన్ని అతిక్రమించిన వాడువే కాబట్టి ఆయన నీ ఎందు ఎట్టి పరిస్థితుల్లో సంతోషం ఉండదు అట్లానే ఆయన విడిచిపెట్టేవాడు కూడా కాదు ఒకవేళ నీలో అటువంటి అపవిత్రత ఉంటే నువ్వు ఆయన సన్నిధిలో కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపంతో వాటిని ఒప్పుకోవాలా వాటిని విడిచిపెట్టాలా మళ్ళా తిరిగి వాటి జోలు పోవద్దు ఎందుకంటే సెకండ్ టైం పోయినావంటే సైతాన్ని నేను ఎట్టి నేను శాశ్వతంగా నడకానికే తీసుకపోతారు వాడు కాబట్టి వానికి మనం అవకాశం ఇవ్వదు అపవిత్రి మనం బయటికి రావాలా దివారాతంలో ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడాలా అందుకోరికే మనము ఈ లోకంలో పిలవడం పరిశుద్ధంగా జీవించడం కొరికే మనల్ని పిలిచింది బయటికి కాబట్టి మనం తిరిగి కుక్క తన వాంతికి తట్టు మనం తినడానికి వీల్లేదు కాబట్టి పదకొండవ అధ్యాయంలో అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఒక వ్యక్తి లేక మన ప్రభు పులకర చేత ఆయన చేతికి ఇచ్చిన దేవుడు తండ్రి సర్వలోకం మీద నీకు అధికారం ఇచ్చినట్టున్నాడు కాబట్టి ఆయన పర్లోకం గానీ భూమి భూమి మీద సమస్త సృష్టి మీద అధికారం పొందుకుంటూ ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణం ద్వారా కాబట్టి అధికారం ఆయన చేతిలో ఉంది ఇప్పుడు కాబట్టి ఆయన తన అధికారాన్ని వాడతాడు అధికారాన్ని వాడకముందు ఆయన నీతిగలను ఆవాది కాబట్టి నీ మీద తీర్పు తీర్చక ముందు ముందు నీ లెక్క చూడాలయన ఆయన కొలత వేస్తున్నాడు తర్వాత ఆలయానకు దానికి ముందు ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టుము లెక్క పెట్టడం అంటే కూడా బాధ తీసుకోవాలి చూడండి ఆలయంలోనికి అందరు వస్తా ఉంటారు ఎందుకు వస్తున్నారో కూడా ప్రతి ఒక్కరికీ తెలుసు మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు దేవుని వాక్యాన్ని ఆసక్తితో ధ్యానించి వాటిని నేర్చుకుని అన్నిటి ప్రకటించడానికి మీకు వస్తున్నారు కానీ ఆలయంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళ హృదలలో ఏమేమో ఉంటాయి ఒకరికి టీవీ పొందుకోవాలని ఒకరికి ఆస్తులు పొందుకోవాలని ఒకరికి ప్రమోషన్ రావాలని ఒకరికి పెళ్లి రావాలని ఇట్లాంటివి కోరికలు ఒకరికి ఏముంటుంది దేవుని వాక్యాన్ని ఆనందించాలా ఒకనికేమింటది పశురాత్పం పొందుకోవాలా ఒకనిక ఇంకేముంటది ఆరాధించాలా దేవునికి బహిమపరచాలా కొత్త పాఠాలు నేర్చుకోవాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది మీకు ఎటువంటి కోరిక ఉందో యాంగిల్స్ నీ హృదయ పరిస్థితిని ఆయన గ్రహించినవాడు కాబట్టి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టుము అంటే ఆయన ఖచ్చితంగా మనందరినీ లెక్క మనం ఎందుకు ఆయన సన్నిధికి వస్తున్నాం దేని కొరకు ఆయన చెంతకు వస్తున్నామో ఆయన లెక్క పెడుతున్నాడు ఈ రోజు ప్రపంచమంతట క్రైస్తవ జీవితం ఎందుకు విగ్రహారధికులు అయిపోయారంటే వాళ్ళు ప్రభువుని పూజించడం మాని పాసలను పూజించడం నేర్చుకున్నారు సంఘాలని పూజించడం నేర్చుకున్నారు సంఘంలో ఉండే వ్యక్తులను పూజించడం నేర్చుకున్నారు సంఘంలో ఉండే వస్తువులను పూజించడం నేర్చుకున్నారు వాళ్ళు విగ్రహారధికులు ప్రభుని విడిచిపెట్టినారు ఆయన చాలా బాధకరంగా ఉంది ఒకప్పుడు ప్రార్థన చేసిన కానీ వీళ్ళకి అందరికి ఇచ్చినా చర్చ్ లేనప్పుడు ప్రార్థన చేస్తే చర్చ్ ఇచ్చినా బిల్డింగ్ ఇచ్చిన వస్తువులు లేకుంటే ఎలక్ట్రానిక్ డ్రమ్స్ లేకుంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుంటే స్పీకర్స్ లేకుంటే ఆంప్లిఫైర్స్ లేకుంటే ప్రార్థన చేస్తే వాటి అన్నిటి నాకంటే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ రోజు అనేది దృఢపడేదే కానీ మనం మట్టుకు సంతోషపరిచే బిడ్డలగా జీవించడం నేర్చుకోవాలి అందుకోరకే మనం ఎంతగా ప్రయాసపడుతున్నా ఎన్ని కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది డెబ్బై కిలోమీటర్లు పైగా హైదరాబాద్ సిటీ అంతా ఇప్పుడు అంతే రూట్స్ అన్ని బైపాస్ చేసి పడేసాయి ఎట్లా పోతున్నాం ఎక్కడికి వస్తున్నామో అర్థం కావట్లేదు అంత భయం ఉంది అలసిపోతుంట కదా శరణా గురించిపోతుంది హైదరాబాద్ సిటీలో డ్రైవింగ్ చేస్తే ఆ ఈవినింగ్ మొత్తం ఈ పంత పట్టేస్తారు అంత భయంకరమైన సిటీ తయారైంది హైదరాబాద్ లేదు భవిష్యత్తులో మంచిగా మెట్రో లైన్ వస్తుంది ఎంతో బాగా కాబోతుంది ఎవరికి దా మీ ఉండదు ఇది అంతకంతకు చెడిపోయే పట్నం ఎందుకంటే పట్నం అభివృద్ధి చెందే కొద్దీ కూడా అభివృద్ది చెందుతూ ఉంటది పాపము పరిపాపం చెందుతా ఉంటది ఎందుకంటే చాలా భయంకరమైన జీవితం హైదరాబాద్ జీవితం చాలా అపవిత్రమైన జీవితం హైదరాబాద్ జీవితం సరే దాని గురించి మనం ఎక్కువ చెప్తాం గానీ కొలకర చేత పట్టుకున్నవాడు ఆలయాన్ని గొలుస్తున్నాడు దాని తర్వాత బలిపిటను గొలుస్తున్నాడు దాని తర్వాత పూజించే వారిని లెక్క అంటే ఆయన లెక్క అంటే ఎవరు సరిగున్నారు ఎవరు సరిగా మందిరానికి వచ్చిన అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఆలయములకు వెలుపట్టి ఆవరములను ఆవరమును కొలక వేయట విడిచిపెట్టును ఆలయము బయట భాగం అంటే దానికి ఒక ప్రాంగణం ఉంది దాన్ని మట్టుకు కొలత వేయద్దంటున్నాడు బాగా చేసుకోడు ఆలయము బయట కొలత వేయరు ఎందుకంటే బయట ఉండేది అనులు వాళ్ళు ప్రభుత్వం స్వీకరించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొలత వేయడానికి వీల్లేదు ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం తెలియదు వాడికి వాక్యం తెలియదు వాడిని కొలుస్తాడు నీకు ముందుగానే పది గురించి చెప్పాడప్పుడు నీకు ముందుగానే పాపము పాపం జోచి జీతము మరణము అని చెప్పినంత వాటికి విరోధంగా జీవిస్తే నేను లెక్కలకు తీసుకుంటాడు కానీ అవన్నీ ఏమీ తెలియకుండా జీవించే వాడిని ఏ రీతిగా లెక్క కాబట్టి వాళ్ళని కొలత వేయదంటు ఏంటి అది అనులకు ఇవ్వబడను కాబట్టి ఆ ప్రాంగణము అనిల ఇవ్వబడింది కాబట్టి దాని కొలత వేయడానికి వీల్లేదు ముఖ్యంగా ఆయన కొలత వేసినప్పుడు నీతిగల నియమది కాబట్టి ఆయన కొలత కరెక్ట్గా ఉండాలా అంతా మట్టంగా ఉండాలా అంతా సరిగా ఉండాలా అన్న విషయానికి జ్ఞాపకం చేసినాడు నీలో సరిగా లేని జీవితం ఉంటే మటుకు ఆయన విడిచిపెడతాడు అన్ల గురించి చెప్పాలంటే వారు నలబి రెండు నెలలు అంటే ఎంత చెప్పండి మూడున్నర సంవత్సరములు అంతేనా ఫార్టీ మంత్స్ ఫార్టీ డివైడ్ అంతే కదా మేథమెటిక్స్ లో మూడున్నర సంవత్సరము కాబట్టి అక్కడ రాసుకోండి నలభై నెలలు అంతేనా పరిశుద్ధ పట్టణంలో అంతేనా వాళ్ళ నలభై రెండు నెలలు పరిశుధ పట్టణము కాలితో త్రొక్కుదురు కాబట్టి పరిశుధ పట్టణము దేనికి సాదృశ్యం గొప్ప జనానికి సాదృం వాళ్ళు త్రొక్కబడతారు ఎవరి చేత ఆయన చేత త్రొక్కబడతారు అన్న విషయాన్ని జ్ఞాకం చేస్తుండ్రు ఇవన్నీ ప్రవేశాత్మకంగా చెప్పబడ్డాయి మనం ఎప్పుడూ ప్రకటన గ్రంథాన్ని గణించలేదు కాబట్టి మనకి కొంత కొత్తగా ఉండొచ్చు కానీ దేవుడు మనకు ఆత్మీయ విధానం చూపించింది పాతవి గతస్తం కృతమైనవి కాబట్టి ఆ ఆత్మీయ విధానంలో మనం ఉన్నం కాబట్టి ఆ అభిషేకం నూతనంగా మనకు అనుగరించాడు కాబట్టి ఆయన మనకు ఆ పర్లోకపు జ్ఞానాన్ని మనకు కాబట్టి పర్లోకానికి సంబంధించిన జ్ఞానము మనకు అనుగరించింది వారికి అనుగరించలేదని వాగ్దానం చేసినాడు కాబట్టి ఇవి మనకు అర్థమవుతున్నాయి మూడవ వాచనంలో నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చదను తొక్కబడుతున్నప్పుడు జరిగే విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ పరుశుధ పట్నము త్రొక్కబడ్డప్పుడు చూడండి ఓ విషయం బాగా అర్థం చేసుకోవాలా పరుశుధపట్నం కాళ్ళతో తొక్కుతే ఏంది తొక్కకపోతేంది శరీరంగా ఆలోచిస్తే ఈ స్థలం ఇక్కడ చెప్పులు వేసుకుని నడిస్తే ఉంది చెప్పులు వేసుకోకుండా నడుస్తేముంది అని అర్థం ఉందా ఈ బిల్డింగ్కి వచ్చినప్పుడు మనము మెట్లకి వచ్చినప్పుడు దీంట్లో కాళ్ళతో తొక్కుతేంది కాళ్ళతో తొక్కపోతుంది అని అర్థం ఉందా ఏమీ అర్థం లేదు కదా దాని ఆత్మ అర్థం చేసుకుంటే ఏమన్నా ఉంటుంది సత్యం పరుశుధపట్నం ను కాళ్ళతో తొక్కడమేంది ఎవరైనా కాళ్ళతోనే తొక్కుంటా పోతున్నారు కదా పట్నంలో పట్టణంలోనికి ఎవరు రావాలన్నా పట్టణంలోంచి ఎవరు బయటకు పోవాలన్నా నడుచుకుంటున్నా పోవాల్సింది కాళ్ళతో తగ్గకుండా ఇంకెట్ పోతారు ఏ రోజు మనము వీటిని ఇక్కడ ఆపేసి దీనికి అర్థమేంది పరిశుభ్ర పట్టణము ఏ పట్టణమేనా గాని కాలుతోనే తొక్కుంటా గాని కాళ్ళు విడిచి ఈ హైదరాబాద్ సిటీ పరిశుద్ధమైందనేసి చెప్పులు వదిలేసి పోతారా చెప్పులు విడిచినా చెప్పులు విడిచకపోయినా తొక్కుండా పోవాల్సిందే కదా కాబట్టి ఇది శరీరమైన విషయం కాదు పరిశుద్ధ పట్టణము కాళ్ల చేత అన్నప్పుడు ఇది ఏదో ఉంది ఇంకొక విషయం అని ఆగి వాటిని పరిశీలించాలా వాటిని ధ్యానించాలని ప్రయత్నాల ప్రభ్వా ఇది దేనికి సంబంధించింది నాతో మాట్లాడు జకరేనాడు నా ఎన్నినవాడా ఇది దేనికి సంబంధించింది అంటే నీకు తెలియదా నాకు తెలియదు ప్రవ్వా అంటే ఇది దీనికి సంబంధించింది అని దీర్ఘంగా ఓపికతోని చెప్పిన ప్రభు చాలా ఓపికతోని వీడన్నిటిని చూపిస్తాడు మరియా విషయంలో చూస్తాం కదా మరియా ఎంతగానో ఆసక్తితో ఆయన చెప్పే వాక్యాల వింటుంటే ఆయన ఓపికతోని అవన్నీ ఆమెకు విశదీకరిస్తాడు మార్తాకి లేదు ఇంట్రెస్ట్ తొంభై ఐదు శాతం క్రైస్తవులు మార్తా గుణగణం గలవారు ఐదు శాతం క్రైస్తవులే మర్యాద తొంభై ఐదు అయింది ఐదు అయింది అది నేను మరోసారి చూపిస్తాను ఇప్పుడు చూపించాను ఎందుకంటే కొరతల రాష్ట్ర పదవి మీకు చూపిస్తాను గుంపుల గురించి లార్జ్ మెజారిటీస్ అవన్నీ కానీ శేషించిన గుంపు చిన్నదే బయటకు చాలా చిన్న గుంపు అన్న విషయం దానికి సంబంధించిన లెక్కలు నేను తరలి చూపిస్తాను ముందుకంటే పదకొండో అధ్యాయం త్వరగా ముగించి మనం జకర గ్రంథం వెళ్లిపోవాలా ఈ రోజు మనం సాధ్యమైతే దర్శనం ముగించుకుందాం లేకుంటే వచ్చారు దాన్ని ధ్యానించిన ప్రయత్నిస్తాం నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చగను వారు గోమపట్ట ధరించుకుని వెయ్యి దినములు అంతేనా వెయ్యి వెయ్యిని రెండు అరవది అంటే ట్వల్వ్ కదా లెక్కేయండి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అయినా మూడర వస్తారు అది కూడా అంతే వస్తుంది మూడున్నర సంవత్సరాలు వస్తుంది మ్యాథమెటిక్స్ లో ఫాస్ట్ ఉండాలా ఎట్లా ఎక్కువ పెట్టిన ట్వెల్వ్ సిక్స్టీ చేస్తే త్రీ పాయింట్ అంతే త్రీ అట్లా వస్తుంది సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు అక్కడ ఉంది పన్నెండు వందల అరవై రోజులు పన్నెండు అంతే నియర్లీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ మంత్స్ అన్నా ట్వల్వ్ సిక్స్టీ అని చెప్తున్నాడు అక్కడ లెక్క వాళ్ళు ఏం గోనే చూడండి గోదెపట్ట ధరించుకుని వెయ్యి వందల అరవది దినములు ప్రవచారు అంతకుముందు ప్రవచించలే వాళ్ళు వాళ్ళ జీవితంలో అంతకుముందు ప్రవచించలేదు ఆ వెయ్యి రెండున్నర మూడున్నర సంవత్సరం లేవచిస్తున్నారు తర్వాత ఏం జరిగిందనే విషయం ఇక్కడ చెప్పవలసింది చూడండి వాళ్ళు ఇద్దరు సాక్షులు ఎవరు అన్నప్పుడు అక్కడ రాయబడింది వారి గుణగనాలు వీరు ఎవరు వీరు భూలోకమునకు ప్రభువైన ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తారు దీపస్తంభము ఒకటే అని ఇక్కడ చెప్పబడి బాగుందా క్లియర్ వీళ్ళిద్దరెవరు ఒలివ చెట్లను దీపస్తంభమునై ఉన్నారు కాబట్టి జకర గ్రంథంలోని ఆ నాలుగవ అధ్యాయము ఈ వాక్యాన్ని ధ్యానించకుండా ధ్యానిస్తే ఎప్పటికీ అర్థం కాదు ఎట్టి పరిస్థితులు అర్థం కాదు ఈ నాలుగవ అధ్యాయం దేనికి సంబంధించింది ఈ దీపస్తంభం దేని సంబంధించింది ఆ రెండు ఒలివ చెట్టు దేనికి సంబంధించింది అన్నప్పుడు ఇక్కడ చెప్పబడింది ఒక సిస్టర్ చాలా కాలం క్రిందట చాలా సంవత్సరాల క్రితం దగ్గర ఇరవై సంవత్సరాల ఈ వాక్యం చెప్పితే నేను విన్నా దేవుడు ప్రయోజనం పెద్ద మాట్లాడిన దర్శనమితి గాను మాట మాట్లాడినా తను మాట్లాడిన దేవుడు నాకు ఎటువంటి భర్త రావాలా అని ప్రార్థన చేసి దేవుడు వాక్యం చెప్పించిండట ఆ వాక్యం ప్రకారంగా వీరిద్దరు సర్వ సర్వలోకనాథుని ఎదుట నిలుచుండి నూనె తైలము పోయి వారు అన్నది కదా నిండా విషణ వాక్యం మనం కాబట్టి వీరిద్దరిని దేవుడు గొప్ప సాక్షులుగా గొప్ప సేవకులుగా ఏర్పరచుకుంటున్నాడు నన్ను నా భర్తని గొప్ప సేవకులుగా ఏర్పరచుకుంటున్నాడు అని చెప్పింది కానీ నేను ఈరోజు గమనిస్తే ఈ ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా గొప్ప సేవ చేయలే ఆ చెప్పబడిన సిస్టర్ చేయలేదు వాళ్ళ భర్త కూడా చేయలేదు బాగా గమనవుతుందా పాత నిబంధన కాలపు విధానాలు మనం పాటించొద్దు విధానం అంటే ఏంటంటే పాత నిబంధన కాలపు విధానాలు అంటే ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు తన పని కొరం కాని యుగ సమాప్తిలో అందరినీ ఏర్పరచుకున్నాడు నుండి పేద రాష్ట్రపతిగా నువ్వు తిరిగి ఇంకా పాత నిబంధన కాలం నేను స్పెషల్ నన్ను ఎందుకున్నాడు నన్ను నా భర్తను ఎందుకున్నాడు స్పెషల్గా మా ఇద్దరిని సర్వలోకాన్ని నాదిని ఎదుట తైలము పోయి వరలాగా ఏర్పరచుకున్నాడు అనేది మోసకరమైన ఆలోచన బాగా అర్థమవుతుందా ఈ ఇద్దరు సాక్షులు మళ్లీ ఎందుకు సచ్చరు ఇక్కడ ఆ వాక్యం ఆయనకి తెలియదు తెలిస్తే షాక్ తింటది కదా సరే మనం ఇతరులను కించపరిచే వాళ్ళం కాదు కొన్నిసార్లు ఓపిక పోతా ఉంటది కొన్నిసార్లు భరించలేదు మన ప్రభు కూడా ఓపిక పోయినప్పుడు తిట్టిండు గురించి హేరోజు తిట్టినట్టు మనం చూస్తాం ప్రేత్ని తిట్టడం చూస్తాం ప్రేత తిట్టండి చెప్పండి సాతానా నా వెనకలు కో అనడా లేదా పేతని పట్టుకొని అనేది ఓపిక ఒక ఒక దశలో ఓపిక పోతే తిడతాడు మనం కూడా అంతే కాని మనం సాధ్యమైన మన ఓపికని పోగొక్కకుండా అన్నిటినీ తలలా అన్నిటినీ భరించాలా ఈ లోకస్తులతో ముఖ్యంగా జీవిస్తున్నప్పుడు అన్నిటినీ తలలా అన్నిటినీ భరించాలా ప్రతి క్షణము మన ప్రభుని ప్రేమను చూపించాలా మనుషుల్లో నువ్వు చూపించకపోతే ఇవన్నీ విని వాక్యాలు అర్థమే లేదు అవి నీ జీవితంలో ఫలిస్తలేవు అని నువ్వు అర్థం చేస్తావు ఈరోజు కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు ఈ ఇద్దరు ఒలివ చెట్లు రెండు ఒలివ చెట్లు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి నేను స్ట్రాంగ్ నంబర్స్ అన్ని రాసుకున్నా అవి రాసుకున్నాకనే నాకు అర్థమని లేకుంటే నాకు అర్థం కాకపోడు ఈ ఒలివ చెట్లు ఏంది ఇద్దరు సాక్షులేంది ఆ గొట్టం లేని ఆ దీప స్తంభం ఏంది అవన్నీ స్ట్రాంగ్ నంబర్స్ తో పోల్చుకుంటే గానీ అర్థమే కాలేదు పాత కాలంలో అత చదివేసి వెళ్లిపోయినాం స్ట్రాంగ్ నెంబర్స్ నుంచి మనకు బయలుపరచలే రోజులలో కాబట్టి ఇప్పుడు బయలుపరిచిన ఎందుకంటే వీటిని త్వరగా నేర్చుకోవాలా అన్నింటిలో ప్రకటించాలా ఎందుకంటే వాళ్ళందరూ హతసాక్షులు కాబోయే కాలానికి సిద్దపడుతున్నాం చాలా దగ్గరకు వచ్చేసినాయి అధినే ఏ టైంలో జరుగుతుందో మనం తెలియవారు ఎందుకంటే అరేబియన్ కంట్రీస్ లో గందరగోళం స్టార్ట్ అయింది ఇస్లామిక్ కంట్రీస్ లలో గందరగోళం స్టార్ట్ అయింది అయి కొస్ అయ్యే దశకు వచ్చేసినాయి ఆ కొలాబ్స్ అవుతున్నాయంటే ఒక బాంబులు వేసుకుంటారు దాంతో మొత్తం గందరగోళం ఉంటుంది ప్రపంచమంతటా కాబట్టి ఆర్థిక స్థితి కారమాడైపోతుంది మనకి పెట్రోల్ ఆర్గ్య వస్తుంది కదా ఆ తారమాడైతే పెట్రోల్ బంద్ అవుతుంది ఎక్కడ ఆగిపోతాయి బండ్లు రోడ్ల మీద ఎటువంటి పరిస్థితి ప్రపంచం సరే దేవుడు ఇంకొక మార్గం చూపించడా నీ సేవలు పోవాలంటే బండి కావాలి కదా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది పెట్రోల్ దొరకకపోతే ఇంకేదో దొరుకుతాది పోవడానికి సేవకి ఆయన నడిపించేవాడు లేదు వాడిని లేకపోతే ఇంకేదో నడిపిస్తారు ఇంకేదో మార్గం చూపిస్తారు దేవుడు ఆయన మార్గం చూపించే గొప్ప కదా కాబట్టి ఎవరైనా ఎవరైనా వారికి హాని చేయ ఉద్దేశించినలా వారి నోట నుండి అగ్ని బయలు పెడలి వారి శత్రువులను దహించి వారికి హాని చేయ ఉద్దేశించినలా అలాగున అలాగునా వాడు చంపబడవలను కాబట్టి ఈ ఇద్దరు సాక్షిని ఎవరు చంపాలను ఉద్దేశిస్తే వాళ్ళు కూడా చంపబడతారు అన్న విషయం అంటే ఏంటంటే వాళ్ళని చంపితేస్తాని అర్థం గొప్ప జనాన్ని చంపే కూడా సస్తరు అని చెప్తున్నాడు ఇప్పటిటగా మీకు అర్థమవుతుందా నేను చెప్పాడు ఈ ఇద్దరు సాక్షిని ఎవరు చంపుతారో వాళ్ళు కూడా వస్తారు వాళ్ళని అంటున్నాడు దేవుడు నా బిడల్ని ఎవరు ముడుతారో వాళ్ళని నేను ముడతా కానీ ముట్టే అధికారం కూడా ఇచ్చింది దేవుడు ఆగ్గే ఇచ్చిండు వాళ్ళ ముట్టల వాళ్ళ ముట్టినంట వాళ్ళని దేవుడు ముడతాడు కాని తన బిడ్డలకి బుద్ధి చెప్పాలంటే వాళ్ళని ముట్టించేటట్లు ఆగ్గ్యే వల్ల అవకాశం ఇచ్చింది కదా ఏబు మీద ఏబు జీవితం మీద సైతానికి అధికారం ఇచ్చిండు అననీయ సభ్యులని సైతానికి అప్పగించిండు సౌరరాజు మీదికి సైతాన్ని పంపించిండు ఎందుకు పంపించిండు నువ్వు సగం సత్యం సగం అబద్దంలో ఉండలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు ఒక దిక్కు ప్రభుని సేవిస్తూ ఇంకొక దిక్కు సైతాన్ జీవితాన్ని నువ్వు జీవించలేవు సౌలు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు గొప్ప జనం అట్లున్నది ఈరోజు మతపరమైన క్రైస్తవ జీవితం అట్టుంది బయటకు చూస్తే క్రైస్తవుని గాని నువ్వు నీ హృదయంలో ఒక దిక్కు సైతాన్ంది ఇంకో దిక్కు దేవుని ఆత్మ పోరాడుతుంది గొప్ప జనం ఆ జ్వరం రెండు దేవుని ఆత్మ ఉంటది బయటికి వచ్చినాక దేవుని ఆత్మ విడిచిపెట్టేసి ఈ లోక ఆత్మ వచ్చి కూర్చుంటుంది అదే క్రైస్తవ జీవితం మీరు కాబట్టి ఈ సాక్షలని ఎవరు చంపుతే వారిని నేను చంపుతా అంటున్నాడు దేవుడు ఒక రీతికి చెప్పాలంటే ఎవరు వాళ్ళని చంపాలని ఉద్దేశించినా వారు దహించవేయబడతారు ఆయన అగ్నిచేతన్ అని చెప్తున్నాడు తాము ప్రవచించు దినములు వర్షము కూరకుండా ఆకాశమును మూటకు వారికి అధికారము కలదు కాబట్టి వాళ్ళ సేవ జీవితం ఎట్లుంటది అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు వర్షం కురియకుండా ఆకాశంను మూయటకు వారికి అధికారం ఉందంట అవి శరీరమైందా లేక ఆత్మీయమైందా ఎప్పటికీ అర్థం చేసుకోరు ఆకాశాన్ని వర్షం కురియనీయకుండా అడ్డగించిన వాడు ఎవరు చెప్పండి పాత కాలంలో ఒక ప్రవత ఉన్నాడు ఏనీ కాలం జరిగింది వర్షం పడద్దు అంటే పడలేదు ఆకాశం ను ఆపిందేవారు ఆకాశంను మూసిందేవారు ఏజో కాలంలో సూర్యుడు చంద్రుడు ఆస్తమించకుండా ఉండాలంటే ఉండిపోయి ఎక్కడెక్కడ వాళ్ళ ఏందా మోసే సంబంధించారు చాలా మంది వీళ్ళిద్దరు మోసే ఏరియాలకు సంబంధించిన వాళ్ళు అంటే తిరిగి వీళ్ళిద్దరు అని బోధంది ప్రపంచం అది మోసకరమైన బోధ దుష్టుడు అట్లా మార్చేసి బోధని కాబట్టి బైబుల్ కాలేజెస్ కూడా అటెండే ప్రకటిస్తారు కాబట్టి వాళ్ళు అటెండే వింటా ఉంటారు ఇప్పుడు చూడండి నువ్వు ఇక్కడ కూర్చున్నావు నువ్విక్కడ కూర్చున్నప్పుడు ఈ యొక్క వాక్యం నీకు చెప్పబడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు ఈ వాక్యాన్ని స్వీకరించి ఇంటికి వెళ్లిపోయి ఇదే కరెక్ట్ కదా అని తీర్మానించుకుంటున్నావు కానీ నిన్ను నువ్వు పరిశీలించుకున్నావా నువ్వు ఇంకేదైనా ప్రార్థనలో కూర్చుని ప్రవ్వా ఇది ఎంతమరకు నిజం ప్రవ్వా అని ఎప్పుడన్నా ప్రశ్నించినవాని ఫాస్టర్ పలాని బ్రదరు ఈ రీతిగా చెప్పిండో ప్రవ్వా మళ్ళీ నువ్వేరీ చెప్పిన ప్రవ్వా అని ఎప్పుడైనా అడిగినవా అడిగినప్పుడు నువ్వు ఏది పొందుకున్నావో అదే కరెక్ట్ అనుకుంటావు నువ్వు ఏది నమ్మినవో ఇక్కడ అదే కరెక్ట్ అనుకుంటావు క్రైస్తవ జీవితము అట్ట తయారే తిన కొన్ని సంవత్సరాల నుంచి ఇదే బోధన విని అటనే తయారైపోయింది బ్లైండ్ గా ఎతమైన సంఘం ఉందంటే అదే నమ్మింది ఎక్కడుందని పరిశీలించిందా బైబల్ అంతటా ఎక్కడ లేదు పాత నిబంధన కాలంలో కూడా ఒక సూచన లేదు ఎందుకంటే కృత నిబంధన కాలంలో జరిగేది అని పాత నిబంధన కాలంలో జరిగిన అని పవన్ మన జ్ఞాపనం చేసింది వారికి యుగ జరిగి యుగాంతం మీకు బుద్ధి కలగబడ్డాయి పాత తిరిగి రప్పిస్తున్నాడు ప్రభు ప్రసంగి గ్రంథం ద్వారా ఒకవేళ పాత నిబంధన కాలంలో ఎత్తబడిన గుంపులుంటే కృత నిబంధ కాలంలో ఉంటే పాత నిబంధన కాలంలో వెళ్ళినప్పుడు కృత నిబంధన కాలంలో ఉండదు ఎందుకంటే ఆయన తిరిగి తిరిగి నప్పిస్తాడు ఎవరు కూడా ఎత్తబడినట్టు మనం చూడము ఏలియా కూడా ఎత్తబడి అది ఒక బోధ అది మోసకరమైన బోధ ఏలియా కొరకు అగ్ని రథములు రావడము అగ్ని రథములు ఆయన సుడి గాలిలో అని అనబడింది అగ్ని రథములు ఎందుకు వచ్చినాయి సుడిగడలు అన్న విషయం ఎవరు పరిశీలించాడు ఒకవేళ నిజంగా ఆయన దేవుని సన్నిధి పోవలసి వచ్చిన వాడు అయితే అగ్నిరథాన్ని వెళ్ళిపోవచ్చు కదా సుడిగాలి ఎందుకు ఎత్తుకొని పోయిందని మన అగ్నిరాధాన్ని ఎందుకు వచ్చినాయి అవి ఒకరు క్వశ్చించారు ఆ సుడిగాలి ఆయన ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వనేట్లు ఎవరన్నా చదివలిగిందిరా వాక్యం ఎవరు చెప్పాడు ప్రపంచమొద్దట ఏ సేవకుడు చెప్పడం విల్లే ఏ పుస్తకాలలో కూడా అది చెప్పడం విల్లేదు ఉత్తర దిప్పు శోమ్రాను శోమ్రాను ప్రాంతంలో ఆహాబుంటాడు ఆ ప్రాంతంలో ఆయన సేవ చేసి ఆ సుడిగాలి ఎత్తేసి దక్షిణ దిక్కున పడేస్తున్నది దక్షిణ దిక్కున దావిది గోత్రం గోత్రికులకు దగ్గర ఆయన సేవ చేస్తారు చివరికి ఆయన కాలం ఏలియా మరణము చూడకుండా పోయినట్లు మనం ఎక్కడ చూడం అక్కడ వాక్యం అది విన్నారు సుడిగాలిలో పడిపోబడను అని ఆ సుడిగాలి సుడిగాలి పైకి తీసుకో మళ్ళ కింద పడేస్తుంది అన్ని వస్తువులు మీకు తెలుసా సుడిగాలి చుట్టుకుంటా చుట్టుకుంటా దానికి చెత్త చెదర మాత్ర అన్ని వాళ్ళకి కిందికి వచ్చి పడాల్సిందే ఆయన ఆ సొడి గాలి అనేది ఉత్తర దిక్కు నుంచి తీసుకొచ్చి దక్షిణ దిక్కులో నడిస్తుంది ఆ రోజుల్లో కార్లు ట్రైన్లు నిసుకొని వచ్చాడు ఆయన కాలంలో ట్రైన్ లో తీసుకునే దేవుడు అతను నడిపిస్తుండడే ఆ రోజుల్లో లేదు అది ఆ టెక్నాలజీ లేదు కాబట్టి గాలి ఆ మంతంగా తీసుకొచ్చాడు అది క్యాలెండర్స్ ప్రకారంగా చూస్తే మీకు అర్థమవుతుంది అంటే దేవుని క్యాలెండర్ ప్రకారం ఈ క్యాలెండర్ ప్రకారం నుంచి మాట్లాడుతున్నాను ఇది బెబిలోని క్యాలెండర్ దానికి ప్రవర్చనలకి ఏ పొత్తు లేదు ఏ సంబంధం లేదు ఆయన ఆహాబు కాలం తర్వాత కూడా ఏలియ కనిపిస్తారు బైబిల్లో ఆ టైం నీకు అర్థమైతే నీకు చరిత్రాత్మకమైన టైం అర్థం కానప్పుడు ఏలియ చూడు మరణము చూడకుండా ఏ నరును ప్రభుని చూడలేడు అనుంది వాక్యం మరణించకుండా ఎవరు కూడా నేను చూడలేడు నువ్వు మరణించాల్సిందే నీ గాని బాప్తిచ్చి వ్యూహానే గాని మోషనే గాని ఎవరైనాను మరణించక తప్పదు అది విదరం దేవుని ఏర్పాటు కాబట్టి ఈ ఇద్దరు హత సాక్షులు ఇద్దరు సాక్షులు నిజంగానే హత సాక్షులు అయితే రాబోయే చూడండి వారి వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించటకును వారికి అధికారము కలదు మోసేకుండే కదా అయగుప్తుల్లో పౌదవ ఇటువంటి అన్ని అద్భుతాలు చేసిందే నీళ్లన్నీ రక్తంగా మార్చింది కాబట్టి ఇదేది మోసేకి సంబంధించింది అని చెప్తున్నారు కానీ మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా ఇవన్నీ ఆత్మీయన చిహ్నాలు నేను ఇప్పుడు మీకు ఇవన్నీ విషయ దగ్గర ఎందుకంటే ఒక రోజు మొదటి ధనిస్తాను ఇప్పుడు మనం జకర గ్రంథం దర్శనం ధనిస్తున్నాం కాబట్టి ఈ ఇద్దరు అక్కడ ఉన్న జకర గ్రంథం దర్శనంలో ఉన్న ఇద్దరు ఒకటే అని చెప్పడానికి నేను మీకు చూపిస్తాను కానీ ఇప్పుడు ఇవన్నీ నేను డీటెయిల్ మీకు చెప్తలేను వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఎవరు అనేది అర్థం చేసుకోవాలా తర్వాత వీళ్ళిద్దరికి ఏమైతుందన్న విషయం అర్థం చేసుకోవాలా వారు సాక్ష చెట మానగానే అంటే మూడున్నర సంవత్సరములు ముగించగానే వాళ్ళు మూడున్నర సంవత్సరాలు అంటే పన్నెండు వందల అరవై దినములు ప్రవచించేరు అంటే అరవై ఒకటో జరిగింది ఇది ఆ దినం ముగించినాక అరవై పన్నెండు దినం ముగించినాక అరవై ఒకటో దినంలో ఏం జరిగిందన్న విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ అంటే మూడున్నర సంవత్సరం తర్వాత ఏం జరిగింది వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్దము చేసి జయించి వారిని చంపెను కాబట్టి నేను అర్థం చేసుకోవాలి ఎప్పుడు పన్నెండు అంటే మూడున్నర సంవత్సరాలు వారు సేవ చేసినాక అగాధంగా నుంచి మృగం క్రూర మృగం వచ్చి ఏం చేసింది అది వారితో చేసి జయించి వారిని చంపెను యుద్దము చేయడము జయించడం అన్న విషయాలు మీకు తెలుస్తా ఎప్పుడన్నా ఈ క్రూర మృగము దేనికి సంబంధించింది యుద్దము దేనికి సంబంధించింది జయము దేనికి సంబంధించింది చంపడం దేనికి సంబంధించింది ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలి ఈ క్రూర మృగము ఎవరు మతపరమైన జీవితం ఈ క్రూర మృగమే మతపరమైన క్రైస్తవ సంఘంగా తయారైంది ఆ సర్పములు తెల్లకి ఆ మృగం సర్పములు తేళ్ల సహవాసంలో ఉన్న ఈ మృగము మా దగ్గర ఉంటూ మా మాకే పాఠాలు చెప్తున్నావా అని గొప్ప జనం బుదిగించుకున్న గొప్ప జనాన్ని మీద విజయం పొందుతుంది వాళ్ళ మీద విజయం పొంది వారిని చంపుతుంది చూడండి మోసపోయేవాడు ఎక్కడ మోసపోతా ఉంటాడు నేను మోసపోకూడదు అని ఆసక్తితో ప్రభుని కానిపెట్టుకున్నవాడు మోసపోరు దేవుని బిడ్డలు మోసపోరు దేవుని బిడ్డలు పాపము చెయ్యలేరు అనుంది యోహోన పత్రికలో దేవుడి బిడ్డలు పాపం చేయలేరు నువ్వు నిజంగా పాపం చేస్తుంటే నువ్వు దేవుడి బిడ్డలు కావాను అని ఆటోమేటిక్గా అది చెప్తుంది సాక్ష్యం దేవుడి బిడ్డలు నువ్వు ఎక్కడ వస్తువు చూస్తే ఆ వస్తువు నాది కాదు నేను ఎందుకు ముట్టుకోవాలా అనేవాడు దేవుడి బిడ్డ ఏమైతుంది నేను తీసుకపోతా నా ఆఫీసే కదా నాకు అధికారం ఉంది కదా అని తీసుకపోతే దేవుడి బిడం పాపము పొచ్చినప్పుడు దానికి నువ్వు బానిసం అయిపోతుంది నువ్వు దేవుడి బిడ్డ కావు పాపం అసహించుకోవాలా దాన్ని నీకు వాంతికి రావాలా నువ్వు దేవుడి బిడ్డ అవుతావు పాపం అసహించుకొని దాని దూరంగా పరిగెత్తాలా ప్రవ్వా నేను ఎట్లా ఈ పాపం చేయగలను ప్రవ్వా అనే ప్రభుత్వ చిన్న ప్రార్థన చేయాలి పాపము పొచ్చినప్పుడు దాని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు యువసేపు చేసిన ప్రార్థన చేయాలి పర్లోకానికి నా పరుకి విరోధంగా నేను ఈ పాపం ఎట చేయగలను ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు నువ్వు అతను మారా యువసేపులాగా అది నిజమైన స్త్రీ కావచ్చు శారీరకమైన స్త్రీ కావచ్చు ఆత్మీయం చేస్తే మతపరమైన స్త్రీ కూడా కావచ్చు అంటే లేక సంఘం కూడా కావచ్చు అటువంటి పాపంలో మనం ఉంటున్నామే మీరొచ్చు కాబట్టి నువ్వు పాపం ను చూస్తే అది తీవరించుకోవాలా అందుకొరకు ఉపాసం ఉండు నువ్వు ప్రయాసపాడు ప్రభు నేను అపవిత్రి అసహించుకోవాలా ప్రభు మీరు పరిశోధనలు మీరు ఎక్కడ జీవించలేదు నేను ఎందుకు ఎక్కడ జీవించాలా అటువంటి అపవిత్ర జీవించడం కొరకు నేను జీవించలేదు చూడండి విభిచరణ పట్టబడ్డ స్త్రీ మరణించే సమయాన్ని వరకు వెళ్లిపోయింది ఇంకా రాళ్లు పడాల మీద కాని ఆ చివరి దశలో ప్రభు ఆమెకి విముక్తిగా అనిపించింది రెండు రెండు ఈ లోకంలో చచ్చిపోనియకుండా రాళ్లు పడనియకుండా కాపాడిండు దాని తర్వాత నిత్య నరకం నుంచి ఆమెను కాపాడం నిత్య నరకంలో నువ్వు నశించుకోకుండా కాపాడినమ్మా ఇక మీద మళ్ళా ఎప్పుడు పాపం చేయ అప్పుడు చేసింది పాపం దీని తర్వాత నువ్వు మళ్ళా పాపం చేద్దాం ఆమె చేయలే సమాజ స్త్రీ కూడా అంతే కదా ఆ స్త్రీ వేరే ఈ స్త్రీ వేరే సమాజ స్త్రీ కూడా ఆరో వాడుతూ ఉన్నది వాడు భర్త కాదు నీ భర్తను తీసుకురామంటే నాకు భర్తలేదన్నది నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు నీకు ఇప్పుడున్నవాడు ఆరోవాడు అన్నప్పుడు ఆమె గుండె బదులైపోయింది నా రహస్యమైన పాపం ని బయట తీసుకొచ్చిన వాడు ఈయన మెసయ్య కాదా రక్షకుడు కాదా అని సాక్ష్యం ఇచ్చింది ఊరంతా మార్చుకుంది సమరయ పట్నాన్ని అంతా మార్చుకుంది ఆ సమరయ్య పాత నిబంధన కాలకు ఒకటే పాతకా పాత నిబంధన పేర్లు కొత్త నిబంధన కాలంకి వచ్చేప్పటికీ మారిపోతాయి కాబట్టి ఇది మోసేకి సంబంధించింది కాదు ఏరియాకి అసలే సంబంధించింది కాదు వాక్యం వాళ్ళు మరణించి వాళ్ళ వంతుల వాళ్ళు ఉన్నారు ఇది గొప్ప జనానికి సంబంధించిన బోధ అన్న విషయాన్ని మీకు ఇంకా చూపిస్తూ చూడండి ఇప్పుడు ఇంకా తేటగా త్వర తరగా వారి శవములు మహాపట్టణకు బాగా అర్థం చేసుకోండి వారి శవములు మహాపట్టణకు సంత విదో పడి మహాపట్టణము అంటే పరిశుభ్ర లేక ఎరులేము లేక మతపరమైన క్రైస్తవ జీవితము వాళ్ళందరూ మరణించి అక్కడ ఉంటారన్న విషయాన్ని జ్ఞాపం వారిని వాణి వానికి కదా వానికి అంటే ఆ పట్నానికి ఆ పట్నానికి చెప్తున్నాడు పట్నం గురించి చెప్తున్నాడు అది ఏం పట్నము మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అని చెప్తున్నాడు చూడండి వానికి ఉపమన రీతిగా అనియో ఐగుప్తు అనియో పేరు అర్థమవుతుందా మహాపట్నము ఎట్లా తయారైతుంది ఇదే సమాప్తిగా చెప్తున్నాడు దేవుడు సదమా ఐగుప్తులాగా తయారైతుంది అని చెప్తున్నాడు ఐగుప్తు దేనికి సంబంధించింది ఆడంబరమైన జీవితానికి సంబంధించింది అహానికి సంబంధించింది ఆ సుధమా దేనికి సంబంధించింది చెప్పాలరా ఒకసారికెల్ గ్రంథంకెల్ గ్రంథము చూడండి పదహారవ అధ్యాయంకెల్ గ్రంథము పదహారవ అధ్యాయము నలభై ఎనిమిదవ మీ చెల్లెలైన సదమా అంతేనా మీ చెల్లెలైన సుధమా అంటే ఎరుసలేం పట్నం గురించి మాట్లాడుతున్నాడు ఎరుసలేం పట్నమా మీ చెల్లెలైన సుధమా ఆ పైన ఎరుసలం గురించింది మీ చెల్లెలైన సుధమా చేసిన దోషము ఏదనగా మీరు బాగా తెలుసుకోండి సదమా దొమ్మర పాపవస్తులు ఏమి పాపం చేసిండ్రు అన్నప్పుడు ఇక్కడనే ఉంది కరెక్ట్ ఆన్సర్ ఇంకెక్కడ లేదు బైబుల్లో దేవుడిని విరోధంగా జీవించడం ఆది కాండములంతా కానీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చేసిన తప్పిదములు ఏదన్నది ఇక్కడనే చెప్పారు వారు చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వము ఫస్ట్ పాయింట్ గర్విస్తున్నారు వాళ్ళు రెండవది ఆహార సమృద్ధి తిని తాగి సుఖించే జీవితం ఈరోజు ఎక్కడుంది సమృద్దిగా ఆహారము తినడం తాగడం ఎక్కడుంది ఎక్కడుంది సోదమా బాగా వేసుకోండి నిర్విచారమైన సుఖస్థితి ఇది చాలా కష్టతరమైన విషయం నిర్విచారం అంటే విచారము లేని జీవితం సఫరింగ్ లేని జీవితం కష్టము లేని జీవితం నేను కష్టపడడానికి వీల్లేదు అంటే విచారము లేని జీవితాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు సుఖాన్ని ఎన్నుకున్నారు ఏషావు సుఖాన్ని ఎన్నుకున్నారు కదా ఎక్కడ చూస్తాం హెబల్ రాష్ట్రపత్రిక చూస్తామా సుఖానుభవాన్ని కోరుకొని తన జ్యేష్ఠతపు హక్కు నా భ్రష్డైన ఏషావు మీ మధ్యలో ఉంటాడేమో మీరు చూసుకోండి అంటాడు ఈ రోజు క్రైస్తవులు ఏషావు లాగా తయారైనారనే విషయం అండి అది నీకు ఎన్సీపీ నేను ఎప్పుడు నువ్వు ఏషావు తెలుసా నేను ఏర్పరచబడ్డ వాడిని కాదు నేను పరిశుధ జనం కాదు వాడు పరిశుధ జనాంగం అని ఎప్పటికీ నువ్వు అంటావో నువ్వు ఏషావు దేవుడు నిన్ను యాపూగా తయారు చేసుకుంటే ఆత్మీయస్థలుగా నేను ఆత్మీయస్థల్ని కాదు వాడే ఆశ్రయిన ఇష్టాలు నువ్వు శరీరం ఇష్టాలు గొప్పగా చెప్తున్నావు దేవుని కంటే వానికి ఎక్కువ విలువనిస్తున్నావు ఈ రోజు ప్రపంచంలో జరుతుంది క్రైస్తవులు విశర్పలకి ఎక్కువ విలువ ఇస్తాం క్రైస్తవ చెబుతాం అసలు నిన్ను పరిశుద్ధ జనంగా తయారీసుకోండు ఈ విషయం ఎప్పుడు మనస్కరించరు కనిస్తావు ఎందుకు యుగ దేవత వారికి గుడ్డితనాన్ని కనిపించింది కాబట్టి నిర్విచారమైన సుఖస్థితి అనేది మూడు విషయాలు మనం అర్థం తీసుకుంటున్నాం ఒకటేంది గర్వము రెండవది ఆహార సమృద్ది మూడవది నిర్విచారం నాలుగవది సుఖం సఫరింగ్ వద్దు నాకు నేను కష్టపడను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు నిన్నటి వరకు కూడా నిన్న మొన్నటి వరకు పొద్దుని సాయంత్రం వరకు ఒకచ్చు నాకే త్వరగా ఈ పని ముగించుకోవాలా సార్ మీరే నాకు సాయం దాయిచ్చండి నా పనులన్నీ మానుకొని నాకు చాలా ఎమర్జెన్సీ పనులు ఉంటాయి కూడా అవన్నీ మానుకొని నేను ఆయనకి హెల్ప్ చేసిన కానీ ఎంత సోమరి అంటే కంప్యూటర్ ఇస్తాడో కంప్యూటర్ మీద టైప్ చేసుకోనికి వస్తలేదని మన ఆయన సొంత కంప్యూటర్ కూడా ఉంది మన ఇంట్లో కంప్యూటర్ ఉంది కానీ కంప్యూటర్ టైప్ చేయడం చేత కాదు అంత సోమరి ఈరోజు ఉద్యమం పోర్టుకున్నట్టు నాకు తెలిసి ఇవన్నీ సిస్టమేటిక్ జరుగుతాయి మన మన దగ్గరకు వచ్చేవాళ్ళు మన మధ్యలో ఉన్న వాళ్ళకే జరుగుతాయి ఎందుకంటే నీకు వింటున్నాం గానీ వీటి ప్రకారంగా మనం జీవిస్తలేమంటే నీకు ఇంత శిక్ష ఎక్కువ అవుతుంది కదా ఇవన్నీ విన్నాక కూడా నువ్వు వీటి ప్రకారంగా జీవించకపోతే నీ శ్రమ అధికమవుతుంది చూడండి మనం శ్రమలు అనుభవించకుండా ఎత్తబడము ఈ విషయం అర్థం చేసుకోవాలా నేను శ్రమ చూడకుండా ఎత్తబడతా అంటే నిర్విచారమనే జీవితం అసలు ఎత్తబడది లేనేలేదు నేను శ్రమను చూడ బ్రదర్ నేను అమాంతంగా ఎత్తపడతాను ఎందుకంటే నేను ఆ పరిశుధాత్మ అభిషేకం బొత్తుకున్నవాణ్ణి దేవుడు ఆయన శ్రమల గుండా పోనీయాడు ప్రతి ఒక్కరిని శ్రమల గుండా పోనీస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన శ్రమలో కాబట్టి సగమ గోమర తాపరస్తులు అనుభవించలేదు కాబట్టి వారి చివరికి ఎట్లుంది వాళ్ళది శ్రమను అనుభవిస్తే వారులాగున్నారు వాళ్ళు వాళ్ళంత వరకు జీవితం అనుభవించలేదు కాబట్టి అగ్ని గంతకాలను కలిసి బలి పశువులాగా తయారు చేసిన వాళ్ళది కాల్చి బూర్దారు ఇవన్నీ దేవుని మనం చూపించిన ఆత్మీయ చిహ్నాలు ఇవన్నీ సరే చదమా గురించి ఇంకా కొన్ని విషయాలు అక్కడ వారు ఎక్కడ జీవించు అది దీనులను దరిద్రులను దరిద్రులకు సహాయము చేయకుండేను వారు దీనులకు దరిద్రులకు సహాయం చేయలేదు క్రైస్తవులు చేస్తున్నారు ఒక్కడు నేను అదే ఫైవ్ గురించి మాట్లాడితే ఎక్కువేను ఆ ఫైవ్ పర్సెంట్ అనదాలకు పోయి ఆహారం ఇస్తారు అనదాలకి డొనేషన్స్ ఇస్తారు విగరాలకి వాళ్ళకి సహాయపడతా ఉంటారు తొంభై ఐదు శాతం ఫెలోస్ వాళ్ళే తింటారు గంభీరంగా సండేస్ వచ్చినాయి అంటే అన్ని రకాల మటన్స్ వాళ్ళ తింటారు చికెన్ బీఫ్ పోర్క్ అన్ని ఉంటాయి వాళ్ళ వైన్ రెడ్ వైన్ ఏ వైన్ అన్ని వైన్లు వాళ్లే దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఆశ్రించండి బెడర్ వాళ్ళ డైనింగ్ టేబుల్ చూస్తే ఖండూర్ చెదిరిపోతాయి ఒక టెన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వర్త్ ఫుడ్ తింటారు వాళ్ళ రోజు నేను ఇవి కట్ చేసి ఇంటర్నెట్ లో పెట్టను కానీ మీకు తెలవాలి ఇవన్నీ విషయాలు ఆహారాన్ని చూస్తే ఎందుకంటే నేను నాలుగు వారాల క్రితం దేవుణ్ చూపించింది క్రైస్తవులకి బలమైన ఏంటంటే వారి ఆహారమే వాళ్ళ దేవత ఆహారం టేబుల్ కట్టుకుని గంటలు గంటలు తింటారు అది ఏ మనుషులు రెట్టే వల్ల జీవించడాన్ని ఎందుకు ఇప్పిండే అర్థం చేసుకోవాలా నువ్వు గంభీరంగా దేవుణ్ణి సమృద్ది ఆశ్రించింది కదా అనేసి నువ్వు తినుకుంటా పోతున్నావు నువ్వు దీనిని ఆదరిస్తలేవు ఈ రోజు కూడా వాళ్ళకి దానం వేసిన కావు ఇది ఎక్కడుంది క్రైస్తవులు ఫైవ్ పర్సెంట్ మాట్లాడడం వాళ్ళ గురించి తొంభై చెయ్యర్ నేను ఎన్నిసార్లు మీకు రుజుపరిచిన కూడా విషయం వారు దీనిలకునూ దళితులకునూ సహాయం చేయకుండా వారు అహంకరించి అంత అంటే తిరుగుబర్తనం అహంకారం అంటే ఎంతగా వాళ్ళు వ్యతిరేకమన్నారు దేవుని వాళ్ళు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరి నా దృష్టికి హేయక్రియలు అంటే శారీరకమైన లైంగికమైన సంబంధాలు దేవునికి విరోధంగా అంటే ఒకని ఇంకొక భర్త ఇంకొక ఇంకొకని భర్త ఇంకొక బార్యతో అది హేయ క్రియల్ ఎట్టి పరిస్థితుల్లో అది దేవుడు భరించాడు ఎందుకంటే ఆయన సృష్టి చెత్తగా తయారైపోతుంది జీవన సమాధి కష్టపడి అంతటేనే తరెతుంది బోర్ వచ్చేస్తే డివోర్స్ ఇచ్చుకోవాలా ఇంకొకరి పెళ్లి చేసుకోవాలా మళ్ళా బోర్ వస్తే డివోర్స్ ఇచ్చుకోవాలా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలా అంతకంటే చెత్త ఏమైనా ఉంది లోకంలో అందుకే తొక్కతో మనకు సంబంధం లేదు ఈ రోజు మతపరమైన జీవితం మాట ైబుల్ ప్రకారంగా డైవర్స్ కాన్సెప్ట్ లేదు మన ప్రభే చెప్పింది అయ్యా ఒక స్త్రీ ఇరుదిగా జీవిస్తే ఆమెకి పరిత్యేక పత్రిక రాసి ఏమనేసి చెప్పింది కదా అంటే మోస కంటే ముందు అట్లుందా మొదటి నుంచి ఏ ఇటీగుండే మోస కంటే ముందు అట్లుండేనా లేను కదా మళ్ళీ మోస ఎందుకు ఇచ్చిండయ్యా మీ హృదయ కఠినత్వాన్ని బట్టి మీ హృదయ కాటిన్యాన్ని బట్టి రాసిచ్చాడు మీరు జబర్దస్త్ చేశారు మాకు డివోర్స్ రూన్ రాసి అంటే ఆయన మీ జబర్దస్తిని బట్టి రాశారు గాని మోస కంటే ముదటి నుంచి జబర్దస్త్ లేదు పరిత్యాగం డివోర్స్మెంట్ లేదు బైబిల్లో పోయిన వారము కోర్టు కోర్టు కాదు పార్లమెంట్ మన మినిస్టర్స్ బిజెపి మినిస్టర్స్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ని మారుస్తున్నారు పేపర్లు తీసుకు మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా భార్య భర్తలు పరిత్యా పరిత్యాగించుకోవాలనుకుంటే రెండు సంవత్సరాలు ఆగాల కేసు వేసినాక రెండు సంవత్సరాలు ఆగాల అయితే ఆ మినిస్టర్స్ ఎందుకు ఆగాల రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఆగితే సరిపోదా అని రెండు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం చేస్తున్నారు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఒక సంవత్సరమే పెండ్లైన నాటి నుంచి డివోర్స్ కావాలంటే ఒక సంవత్సరం అప్లై చేస్తే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు విడిపోతారు వాళ్ళ డివోర్స్ పత్రిక ఇచ్చేస్తాడు విడిపోతారు హిందూస్ కి ఎట్లుందో క్రియన్స్ అట్లా వాళ్ళు లా చేసుకొస్తాడు ఏ పాస్టర్ అన్నా దాన్ని త్రునీకరించిండ ఈ లోకంలో దేశంలో ఎవరన్నా తృనీకరించిందా ఎవరన్నా న్యూస్ పేపర్ లో ఒక్క లెటర్ అని ప్రకారంగా డివోర్స్ లేదు అని ఎవరికన్నా ధైర్యం ఉందా రావడానికి ఎవరికి లేదు సంతోషంగా అందరూ ఎంజాయ్ చేస్తారు ఎందుకో డైవర్స్ విడిపిస్తే పైసలు వస్తాయి కదా ఇరుపాకాల నుంచి పైసలు వస్తాయి కానుకలు వస్తాయి మళ్ళా పెళ్లి చేస్తే మళ్ళా కనకలు వీడి మనసు అంతా డబ్బు మీదనే క్రైస్తవ జీవితం అంతా చెతగా తయారైతుంది యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అంత భయంకరంగా ఉంది అది మన కాలం జరుగుతుంది అది మన చూపిస్తున్నాడు ఆయన భరించలేకపోతున్నాడు అందుకే మన నేను ముఖ్యంగా భరించలేకపోతున్నా ఎందుకు భరించలేకపోతున్నా అంటే ఆయన ఆత్మనాలు ఉంది కాబట్టి ఆయన భరించలేనప్పుడు నేను కూడా నీ దగ్గరికి అటువంటి కేసులు వస్తే నువ్వేం చేస్తావు నువ్వు భరిస్తావా నా దగ్గరకు వస్తే కొన్ని కేసులు పాసా ఇట్లు ఇట్లా కేసులు ఉన్నాయంటే నేనంటా ఇటువంటి కేసులు నా దగ్గర తీసుకురావాలి ప్రధానం చెప్తా ఎందుకంటే నీకు తెలుసు నా గురించి బైబిల్లో డివోర్స్ లేదు దేవుడు జతపరిచిన వారిని ఎవడు విడదీయవలదు విడదీస్తే వాడికి కఠినమైన శిక్ష దేవుడు జతపరిచిన వారిని ఎవడు కూడా విడదీయగలదు ఈ సైతాన్ని కూడా విడదీయగల కూడా కఠినమైన శిక్షనే వాడికి ఎక్కడ శిక్ష పొందింది వాడు డిసైడ్ అయిపోయింది వాడికి ఎట్లా శిక్ష తప్పదు వాని అనుచరులు వీళ్ళంతా వెలుగుదూత సంబంధాలు వాని కూడా శిక్ష తప్పదు అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకుందాం రండి చర్చ అయిపోయినాక కూర్చుందాము ఇరు వాళ్ళు నేను లెటర్ రాస్తాను మీరిద్దరు సైన్ చేయండి మీరు విడిపోయినట్లు విడవాడు నువ్వు పాస్ అంత మాత్రం విడగొడతావా నువ్వు ఆయన శిక్ష నుంచి తప్పించుకుంటావా ఇప్పుడు జరుగుతుంది అంతా ప్రపంచం సరే భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం సదమ గొమ్మర కాపురస్తుల కాలం ఎట్లుండేనో అట్లా ఉంది రోజు అంటున్నాడు కాబట్టి స గుమర ఏ రీతిగా జీవించిందో మనం ఇందాక చూసినాము అదే రీతిగా గ్రంథము పదకొండవ అధ్యయంలో ఆ మహాపట్నానికి సుధమా అని పేరు పెట్టిండు దేవుడు కాబట్టి శారీరకంగా ఉన్న ఎరుసుం పట్నము సుధమాలగా తయారైంది యుగ సమాప్తికి వచ్చేపటి అంటే మతపరమైన క్రైస్తవ జీవితము సుధమాలగా తయారైంది సదమా గుణగణాలు మనం ఇందాగా చూసినాం ఏదది మొదటిది గర్వం రెండవది ఆహార సమృద్ది మనం ఎప్పుడు ఆహార సమృద్ది గురించి ప్రయాసపడద్దు మన జీవితంలో ఎక్కువ తినద్దు నేను స్ట్రెయిట్ చెప్తాను మీకు ఐదు మీరు ఎంతగా తిన్నా కొంచెం ఆకలి పెట్టుకోండి ఎందుకంటే మీ శరం కృషించిపోతాయి ఎక్కువ తింటే లోపల ఆర్గన్స్ ఎక్కువ ఫంక్షన్ చేయాల్సి వస్తాయి ఎక్కువ తింటే దాన్ని జీర్ణించడం కొరకు ఎక్కువ ఫంక్షన్ చేసి షార్ట్ టైమ్ వాటి శక్తికి కోల్పోతున్నాయి అందుకు డయాబెటీస్ ఇట్లాంటి రోగాలు వస్తున్నాయి పది సంవత్సరాలు నువ్వు తినాల్సింది పది సంవత్సరాలకు ముందే తింటే అవి ఏం లోపల పది సంవత్సరాలు పనిచేసినాయి పది సంవత్సరాలకు ముందే ఆగిపోతున్నాయి అందుకే క్రైస్తవ జీవితంలోనే డయాబెటీసు హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళకే ఉంటాయి ఎందుకు అంటే ఆహార సమృద్ది బాగా అర్థం చేసుకోండి ఎంత బిర్యానీ ఉన్నా ఇంత కప్పు కంటే కొద్దినదు ఇంతింతేసుకొని తినద్దు ఎంత చికెన్ ఉన్నా గానీ రెండు పీసులు వేసుకోవాలి ఇంటి వేసుకోదు పావు కిలో ఆఫ్ పేరు ఆహారం చూసినప్పుడు తిని బైకం నేర్చుకోవాలా గంభీరంగా తిని నీ శరణ్ కృషింపజేది నేను తినొద్దని చెప్తున్నసి నా గురించి నెగటివ్ గా ఎవరు చెప్పొద్దు కూడా నేను మీ గురించి చెప్తున్నాను ఎందుకంటే బైబిల్ వాక్యం ఉందిగా చెప్తున్నా బీనా గ్లటనస్ హీటర్స్ అని ఉంది అక్కడ అక్కడ చూస్తాం లేబీ కాండంలో చూస్తాం అత్యధికంగా భుజించకూడనుంది వాక్యం నీ గొంతు కింద కతి పెట్టుకోవాలని వాక్యం అనంతే సమయంలో కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ గా కొంచెం తిని బయటపడాలి అంతే నువ్వు వాక్యానికి విరోధంగా జీవించి ప్రభావ నాకు ఎందుకు ప్రభు డయాబెటీస్ వచ్చింది అనేసి ఆయన మీద గొనగద్ నేనేం పాపం చేసిన ప్రభావ నేనేం తప్పు చేసిన ప్రభావ నేను నీ కొరికే జీవించాను కదా ప్రభావ అంటే నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకోలేదు నీ మనసును అదుపులో పెట్టుకోలేదు నీ హృదయని నీ అదుపులో పెట్టుకోలేదు ప్రవక్తల ఆత్మ వారి వశంలో ఉన్నదని ఉందా లేదా వాక్యం మళ్ళీ ఎందుకు లేదు నీకు వశంలో ఆహారం తీస్తే అన్ని మర్చిపోతాం వాక్యాలన్నీ మర్చిపోతాం ఎందుకంటే దుష్టుడు నిన్నట్ల ఆ విగ్రహం దగ్గర నడిపిస్తుంటు ఆహారం విగ్రహం అయింది సొంత మాట అందుకే మొత్తం నాశనం అయిపోయింది ఆహారం సమృద్దిగా తిని విచ్చలివిడిగా జీవించడం అక్కడ ఇందాక వాక్యం చేసిన మనం బాగా తిని తాగి విచ్చలివిడిగా జీవించారు ఎవరు అనిపిస్తే చెత్త చదరంగా పశువులతో పక్షులతో చెత్తా అన్యాయంగా జీవించారు వాళ్ళు రోముల రాష్ట్ర మొదటి అధ్యాయంలో వాళ్ళ గురించి ఇంకా విశదీకరించి వాళ్ళు ఎట్లా జీవించారు మన జీవించడం తీసు వాటిని అసహించుకోవాలి ఆయన పరిశుద్ధుడు దివోరత్రములు మనం పరిశుద్ధంగా ఉండాలి అందుకే నీ పడకం మీద కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించాలా ఉంది పరిదాసపత్రలో పౌరుల జ్ఞాపకం చేసిండు అని నీ హృదయంలో కూడా అటువంటి అపవిత్రమైన తలంపు రావద్దు నీ కలలో కూడా అటువంటి అపవిత్రమైన తలంపు రావద్దు నువ్వు జాగ్రత్తగా జీవించాలి ఎందుకని నిన్ను పొట్టేస్తాడు వాడు కొంత అవకాశం ఇస్తే లేకపోయేస్తాడు వాడు నేను ఆయన సరైన ఎందుకంటే చూపించిండు దివ్య సమాప్తిలో ధాన్య గ్రంథంలో చూసిన మనం ప్రాణగ్రంధంలో నక్షత్రంలో రాలిపోవడం గొప్ప గొప్ప సేవకులు రాలిపోతారు ఆ దేవుడు చెప్పించిండ ఎందుకు రాలిపోతాడు మీరు బాగా తెలుసుకుని నువ్వు నక్షత్రం లాగా వెలిగి ఆయన కొరకు ఎందుకు రాలిపోతావు రహస్య పాపం వల్ల నువ్వు రాలిపోతున్నావు ఆయన లేపడేస్తాడు అక్కడి నుంచి సైతానికి కూడా చాలా అవకాశం వాడు వాడి తోక లేపి కొడతాడు వాటిని ఎందుకు కొడతాడు వాడు వాళ్ళందరు వాడికి నువ్వు ఏందిరా చర్చలో మంచిగా మాట్లాడుతున్నావు పరిశుద్ధంగా అంత నువ్వు బయట చెత్తగా జీవిస్తున్నావు అని వాడు కొడతాడు కొడితే ఆ నుంచి కింద పడతాడు కింద పడితే శాశ్వతం అన్నటిగా ఉన్నాడు మరణించడం అవన్నీ మనం అర్థం చేసుకుని మనము ఆకర్ష నక్షత్రంలో వెలగాల గాని ఆటికల్ పడిపోవద్దు మనం విజయ సమాప్తిలో మతపరమైన జీవితం చూడండి ఇంకోసారి ఒక్క వాక్యాన్ని చూపించి ముగిస్తాను వచ్చేవారం నాలుగవ అధ్యాయాన్ని మనం ఇంకా ముందుకు వెళ్దాం పదకొండో అధ్యాయాన్ని నేను ఇంకా ముగించలేదు ప్రాణ బృందం అధ్యాయంలో చివరి ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను వారి శవములు మహాపట్టణంలో పట్టణపు సంత పన్నెండును వారిని వానికి ఆ పట్నం నాకు వానికిని ఉమల రీతిగా సదమా అనియుప్తని పేరు తర్వాత చూడండి అచట అచట వారి ప్రభువు కూడా సిలువ వేయబడను అంటే మన ప్రభువు సులువబడేటప్పటికీ ఆ పట్నం తయారైంది సుధమా లాగా తయారైంది అన్న విషయం జ్ఞాపించు ఈ రోజు ఏమైనా అది మన ప్రభు కాలం మొదలుకొని ఈ రోజు కూడా అది సుధమా ఐగుప్తులాగానే ఉంది అది నేననేది ఆ శారీరకమైన ఇష్టాల గురించి మాట్లాడుతలే ఆత్మీయమైన ఇష్టాలు గురించి మాట్లాడుతున్నా సుధమా తయారైంది యుగ సమాప్తికి ఐగుప్తులాగా తయారైంది గుమరా కాపరసలాగా తయారైపోయినారు యుగ సమాప్తిలో అంత అంతగా అన్యాయంగా జీవితం తయారైపోయింది మనము అట్లా విలేదు ఇవన్నీ విన్నాక కూడా మళ్ళా యథావిధి జీవితం అందుకే జలప్రాలం వచ్చి వారిని అందరినీ కొనిపోయింది ఇవన్నీ విన్నాక కూడా జీవిస్తే జలప్రెలం వాళ్ళు నచ్చేట్లా కొనిపోయిందో అలాగుననే మనసుగుమన్ రాకం ఉండును అన్నాడు కాబట్టి ఇక అన్నింటినీ మనం తప్పించుకోవాలా ఈ క్షమల నుంచి మనం తప్పించుకోవాలంటే ఆయన చెంతకు త్వరగా పరిగెత్తాలా ఈ క్షణం ఈ రాత్రి ఆయన సన్నిధిలో పోయి మోకాలుండి కన్నీరు విడుస్తూ ప్రార్థం చేయాల ప్రవ్వా నేను నీకెంతో విరోధంగా పర్లోకానికి నీకు విరోధంగా ఎంతగానో పాపం చేశాను ప్రవ్వా నన్ను క్షమించిన ఆయన సుధమ కాపరసలాగా జీవించిన ప్రవ్వా అపవిత్రంగా జీవించాను ప్రవ్వా గుమరా కాపరసలాగా నేను అపవిత్రంగా జీవించిన ప్రవ్వా ఐగుప్తు దేశస్థుల వరే నేను ఎంతో అపవిత్రంగా జీవించిన ప్రవ్వా నేను గర్వించిన ప్రవ్వా అహంకార దృష్టితో జీవించాను ప్రవ్వా నిర్విచారమైన జీవితాన్ని కోరుకున్నాను ప్రవ్వా సఫరింగ్ వద్దనుకున్నాను నా జీవితంలో బాగా డబ్బు సంపాదిస్తే నాకు సఫరింగ్ ఉండదనుకున్నాను ప్రవ్వా ఆస్తి అంతస్తు సంపాదిస్తే నాకు సఫరింగ్ ఉండదు అనుకున్నాను ప్రభావ ఈ రోజు క్రైస్తవ జీవితం అటేతరైంది ప్రవ్వా ఆస్తి అంతస్తులను సంపాదించుకొని శ్రమని చూడను అనుకుని ధీమాగున్నారు ప్రవ్వా అమాంతంగా ఎత్తబడతానని కాని అది అబద్దమైన బోధ అని గ్రహించలేని స్థితిలో ఉంది ఎందుకంటే యుగ దేవత వారిని మోసపుచ్చింది ప్రవ్వా మోసపుచ్చ ఆత్మని మీరు వారికి పంపించినారు ప్రవ్వా అయనను వారు ఈ క్షణంలో గ్రహించలేకున్నారు ప్రభావా కానీ మీరు వారి పట్ల ఎంతగానో ప్రేమ కలిగినారు ప్రవ్వా నీ ప్రార్థన ఆ రీతి ఉండాలా ఈ సాయంత్రం సమయం మనం ప్రార్థిస్తుండగా మన హృదయం నన్న సందులో కొమ్మరించుకుందాం ప్రవ్వా నన్ను పరిశీలించిన క్షణం ప్రతి స్పెషలో నేను కంప్లైంట్స్ చేసేవనిలా ఉన్నాను ప్రవ్వా కానీ ప్రతి సమస్య మీరే నా తీసుకొచ్చి పెట్టిండ్రు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటాను ప్రవ్వా అన్న ప్రార్థన నీకు నన్ను పరిశీలించి ప్రవ్వా నా హృదయంలో ఇంకా ఏమైనా రహస్యమైన పాపములున్నాయా ఉపమాన రీతిగా సొదమ దొమర ఐగుప్తు అని పేర్లు కలిగిన మతపరమైన జీవితం ఈరోజు మిమ్మల్ని సిలివేస్తుంది ప్రవ్వా ప్రతిక్షణం ప్రవ్వా మేం మట్టుకట్టుండకుండా మిమ్మల్ని ఘనపరచాల మిమ్మల్ని మహిమపరచాల మీరే సర్వోన్నతులు ప్రవ్వా యుగ యుగములకు మీరే ప్రొవ్వా ఆదియో అంతము వీరే ప్రవ్వా అల్ఫాయో ఒమేగయో మీరేనైనా మా స్థుతులకు కారణభూతులు మీరే ప్రవ్వా మేం ఎవరిని స్తించాం ఈ లోకంలో ఎవరిని మహిమపరచాం ఎవరిని గణపరచాం మిమ్మల్ని తప్ప మేం ఎవరినీ కూడా ప్రేమించాం మీకంటే ఎక్కువ మేము ఇద్దరం తీర్మానించుకుంటున్నాం ప్రవ్వా మిమ్మల్ని ప్రేమిస్తాం మిమ్మల్ని సేవిస్తాం ఎందుకంటే సమస్తం మీరే ఉన్నారు ప్రవ్వా పరిశుతురగేవా వదనాలేసయ గొప్ప జనము ఏరీతిగా హత సాక్షి అవుతున్నారని మీరు మాత మరోసారి మాట్లాడే క్రూర మృగానికి మీరే అధికారం ఇచ్చినారు వారి మీద వాళ్ళు వారిని జయించండి ప్రవ్వా సాహిత్యాన్ని మీద జయం మాట అనుగ్రహించినారు మీరు వాడు తిరిగి మా మీద జయం ఎట్లా పొందగలడు మరణం మీద మీరు విజయం పొంది మా చేతిలో విజయం పెట్టినారు మేము దాన్ని ఎట్లా బోగక్కువాలా తిరిగి వానికి ఎట్లా విజయం మేం మట్టి ఇవ్వడానికి వీల్లేదు ప్రవ్వా ఇచ్చేస్తుంది ప్రవ్వా అదే ఈ దిన మేము నేర్చుకున్నాం సహాయపడండి ప్రవ్వా కనికరించమని ప్రార్థిస్తున్నాం వారి మీద ప్రపంచమంతటా విస్తరించింది ప్రవ్వా గొప్ప జనం నమ్మి దానితో ఒడంబడిక చేసుకున్నారు ప్రవ్వా మరణంతో నిబంధన చేసుకున్నారు ప్రవ్వా కాట్పాల్ కచ్చితంగా మరణిస్తారని మీరు మాకు చూపిస్తున్నారు వారిని అందరినీ సత్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సంద మీరు మహిమ పొందండి ప్రవ్వ మిమ్మల్ని మహిమపరిచే బిడలగా మమ్మల్ని తయారు చేసి పరిశుద్ధంగా మీ కొరకు జీవించే బిడగా మీ రాకవర్చి పరచుకోమని ఏస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆ